సహ నో భున సహ వీర్కర తేజస్వినీతమస్ పంచకాదిగేన తత్తన్మయ ఇవ స్థిత నీలవస్త్రాది యోగేన స్పటికో యథా అంటే స్థూల ఉపాధి సూక్ష్మ ఉపాధి కారణ ఉపాధి అని మూడు ఉపాధుల్ని నిన్న మనం చూసాం దాన్ని మామూలుగా స్థూల శరీరం సూక్ష్మశరీరం కారణశరీరం అంటారు ఉపాధి క్యా ఆయన చాలా అమోఘమైన అర్థం నిన్నటితో చెప్పారు ఆయన ఉపాధి అని అంటే శంకర్లు నిర్వచనం చేస్తూ అంటారు ఉపా సమీపే స్థిత్వ ధర్మాన్ అన్యాన్ ఆధత్తే ఇది ఉపాధి అంటే రంగు బట్టకు సంబంధించింది కదా స్ఫటికానికి ఏమీ సంబంధమే లేదు కానీ ఆ స్పటికానికి ఆ రంగు వస్త్రం ఏదైతే ఉందో అది ఉపాధి స్ఫటికంలో ఏ వర్ణము లేదు ఏ రంగు లేదు కానీ నీలంగా ఎందుకు కనిపించింది అది వస్త్రంలో ఉన్నటువంటి రంగు అది ఎందుకు కనిపించింది మనకు స్ఫటికం అందులో ఉంది కనుక అదే స్ఫటికం అక్కడ లేదనుకోండి ఆ రంగు కూడా స్ఫటికానికి అంటదు కాబట్టి రంగు వస్త్రానికి స్ఫటికంలో ఏ వర్ణము లేదు కాని స్ఫటికంలో ఆ వర్ణం కనిపిస్తుందని అంటే అది ఉపాధి దోష దాన్నే ఉపాధి దోషం అంటారు అయితే నిజంగా స్ఫటికంలో రంగు ఉందా పోని ఇప్పుడు అంటిందనుకోండి ఇప్పుడు మనకు బ్లూ పెద్ద ఎక్కడో గోడకో దానికో దీనికో పెయింట్లు వేసినప్పుడు మనం చేపెట్టామనుకోండి మనకు అంటుతుంది బయటికి తీసిన తర్వాత బాగా అంటుతుంది కడుక్కుంటాం అలాగనే స్ఫటికానికి ఏమైనా రంగు అంటే దాన్ని కడగవలసి వచ్చిన పరిస్థితి వచ్చిందా అంటలేదు అందుకనే దాని ఉపాధి అన్నారు చూడండి అంటదు కానీ అంటినట్లు అదే అక్కడ మరి దోషం ఏదై ఉంటుంది అంటలేదు మరి అంటినట్లు అనిపించిందంటే మరి దోషం దేనిది బుద్ధిది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం బాగా విచారణ చేస్తే మనకు ఒకటి అర్థమవుతుంది దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే కార్యకరణ సంఘాతములని అంటున్నామో అసెంబ్లీజ్ ఆఫ్ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ అనేది ఏనైతే అంటున్నామో దాని యొక్క దోషాలన్నీ కూడా శుద్ధమైనటువంటి నేను అనే ఆ ఆత్మ చైతన్యాన్ని అంటినట్లు కనిపిస్తున్నాయి అయితే అది దానిది కాదు అని గ్రహించిన బాగా ఆలోచించింది ఆత్మకు ఏ దోషము లేదు అనుకున్నవాడు అది నిత్యశుద్ధమైనది పరమ పవిత్రమైనటువంటిది ఆత్మ అని ఎవడైతే గుర్తిస్తాడో వాడికి ఈ దోషాలు ఏం లేవి ఇంకా దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క దానికి లేదు ఇంకా దానికి అంటదు ఒకవేళ ఉన్నప్పటికీ ఈ దోషాలతో అవి ఉన్నప్పటికీ ఆత్మకు అంటదు కానీ అంటినట్లు రంగు స్ఫటికానికి అంటినట్లు ఎలాగైతే కనిపిస్తుందో బుద్ధి దోషం వల్ల అలాగనే ఆత్మ కూడా అపవిత్రమైనట్లు కనిపించడానికి ఇక్కడ ఆ అజ్ఞానం అనే దోషాన్ని నివృత్తి చేయడం కోసం మరో ప్రక్రియ మొదలుపెట్టారు దాన్నే పంచకోశ ప్రక్రియ ఇంతకుముందు ఏం చేశారు శరీరత్రయ ప్రక్రియ అంటే మూడు శరీరాలు మూడు ఉపాధులు స్థూల ఉపాధి సూక్ష్మ ఉపాధి కారణ ఉపాధి అది ఎలా పుట్టాయో అది ఏ రకంగా వచ్చిందో ఆత్మకు ఉపాధి లేదు ఆత్మకు భావన లేదు ఆత్మకు ఒక భౌతికమైనటువంటి ఆకృతి లేదు అని చెప్పారు ఇప్పుడేంటి దోషాలన్నీ దేనిది ఆ ఉపాధులవి ఆ ఉపాధుల్ని ముందు మనం స్థూల సూక్ష్మ కారణమని మూడుగా చెప్పుకున్నాం దాన్ని మళ్ళీ ఐదుగా విభజించారు ఆయన అన్నారు కోశము అంటే ఎలాంటిది కోశవత్ ఆచ్ఛాదకత్వాత్ కోశ ఆ కోశాల గురించి ఇక్కడ మనకు చెబుతూ ఆయన అంటారు వపుస్దిర్ కోశైవఘాత ఆత్మానంతరం శుద్ధం వివిఛ్యా తండూలం యథా ఇక్కడ ఒక మంచి ఉపమానం మన ముందు పెడుతున్నారు వపుది కోశై ాగా చూడండి ఒక ధాన్యాన్ని మనం తీసుకుంటే ఆ ధాన్యంలో గింజ ఉంటుంది బియ్యం చుట్టూతో ఏముంటుంది పొట్టు చూడండి పొట్టు ఉంటుంది దాన్ని ధాన్యం అంటాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే లోపల ఉన్నటువంటి బియ్యమే మనకు ఆధారం ఆహారం కానీ ఆ బియ్యం మనకు డైరెక్ట్గా కంటికి కనపడట్లేదు ఏం కనిపిస్తుంది పొట్టే కనిపిస్తుంది అలాగనే ఇక్కడ కూడా ఇదంతా ఒక్కొక్క పొట్టు ఈ పొట్లన్నీ కూడా పొట్లం కట్టింది చుట్టబెట్టింది కప్పి ఉంచింది దేన్ని ఆత్మానం అంటే స్వరూపాన్ని నేను అనేటువంటి ఆత్మ చైతన్యాన్ని బాగా చూడండి ఇక్కడ ఏ రకంగా ఏ రకంగా అయితే ఆ ధాన్యాన్ని దంచితే పొట్టు విడిపోయి బియం బయటకు వస్తుందో అది కూడా దంచడం కూడా ఎంత జాగ్రత్తగా దంచాలి తెలుసండి పెట్టి నలకొట్టామనుకోండి పిండి అయిపోతుంది పనికిరాదు చాలా శుతిమెత్తగా తగలాలి దెబ్బ ఎంత మెత్తగా తగలాలంటే పొట్టు మటుకు వేరైపోవాలి బియ్యం బయటకు వచ్చేయాలి అంత శుతిమెత్తగా దంచాలి అందుకని తగలకుండా దంచేమనుకోండి వేరవదు గట్టిగా కుట్టేమనుకోండి పిండైపోతుంది పనికి రాకుండా పోతుంది కాబట్టి ఇక్కడ కూడా ఆత్మానం ఏ రకంగా అయితే ఈ పంచకోశాలు ఏదైతే ఉన్నాయో ఓ అంటే ఈ శరీరాలు ఏవైతే ఈ పంచకోశాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచకోశాలు కూడా ఒక్కొక్క దేహంలాగా ఒక్కొక్క కోశంలాగా ఆత్మను కప్పుంచుంది ఇప్పుడు మనం వీటిని కూడా చాలా జాగ్రత్తగా వేరు చేయాలి శరీరాన్ని చంపడానికి కుదరదు అక్కడైతే పొట్టుని వేరు చేసేస్తాం ఇక్కడ చేయడానికి కుదరదు ఇప్పుడు దేహాన్ని చంపేయి ప్రాణాన్ని చంపేయి మనసును చంపే బుద్ధిని చంపేయి అన్నిటిని చంపేయనట్టు మిగిలిందేంటి ఏం ఉండదు ఇంకక్కడ మనం ఏం చేయలేం కాబట్టి ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా వేరు చేయాలి ఎలాగా అక్కడైతే ఆ దాంట్లో వేసి దేంట్లో రోడ్లో ధాన్యపు గింజలు వేసి రోకలతో కొడితే సువి సువి సువి సువి అని కొడితే అప్పుడు ఏమవుతుంది అది కొట్టడం కూడా చూడండి ఎలాగంటే ఇలా వేసి వదిలేస్తారు అది పైకి లేస్తుంది మళ్ళీ వేస్తారు పట్టుకుని అంటే మెత్తగా తగులుతుందనమాట పిట్టిలో కొట్టేసారంటే పిండి అయిపోతుంది అందుకని మెల్లగా ఇలా ఇలా విసురుతుంటే అది రబ్బర్లాగా ఉంటుందేమో లోపల కుషినింగ్ ఉంటుందేమో అది పైకి లేస్తుంది కొద్దిగా కుషనింగ్కి ఇక్కడ మనం దేహాన్ని దంచలేం ప్రాణాన్ని దంచలేం దేన్ని దంచలేము ఇక్కడ ఎలా చేయమంటున్నారు మరి ఎలా వేరు చేయాలి వివిచ్ తండూలం యదా ఎలాగా దాన్నైతే దంపుతాము దీన్ని దంచడం కుదరదు దీన్ని ఎలా వేరు చేయాలి వివేకము చక్కటి వివేకంతో వేరు చేయాలి కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి వివేకముతోటి దాన్ని వేరు చేయాలి అని అంటే వివేకం ఎక్కడ ఉంటుంది వివేకం ఏంటి దానికి వివేకానికి ఉపాధి ఏంటి వివేకం దేని ద్వారా అక్కడైతే రోకలతో దంచాం రోడ్లో పెట్టి ఇక్కడ వివేకంతో వేరు చేయాలన్నారు వివేకం అంటే దేన్ని ఉపయోగించుకోవాలి మనం కళ్ళు చేతులు నాలిక చెప్పండి బుద్ధి కాబట్టి అందుకనే కృష్ణుడు కూడా దామి బుద్ధియోగం తం ఎనమాముపయాి నీకు అందుకనే బుద్ధియోగాన్ని ఇస్తున్నానయ్యా బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ అర్థమైందా బుద్ధి అందుకనే ఆ బుద్ధి ఎవడిక ఎవరికి సమస్త జీవకోటికి బుద్ధి ఉంది బుద్ధి లేకుండా ఏది లేదు అన్నిటికీ ఉన్నాయి కానీ బుద్ధిమత్సు నరాశ్రేష్ట మానవుడు ఒక్కడే ఎందుకు తెలుసండి మిగతా పశుపక్షాదులకుండే బుద్ధి ఏం తినాలో ఎక్కడ నిద్రపోవాలో దేన్ని తాగాలో ఎలా బ్రతకాలో అంతవరకే తెలుసు కానీ మానవుడికి ఉన్నటువంటి బుద్ధి కేవలం తను బ్రతకడం గురించి కాకుండా లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగించుకుంటుంది బుద్ధి ఆ లక్ష్య సాధనకు కనుక ఈ బుద్ధి ఉపయోగపడకపోతే మానవ జన్మ పశు జన్మ కంటే చాలా చాలా అసలు కేవలమైంది హేయమైంది ఎందుకని అవి చాలా చక్కగా బ్రతుకుతున్నాయి ఇబ్బంది లేకుండా సింపుల్గా హాయిగా నో కాంప్లికేషన్స్ చక్కగా బ్రతుకుతున్నాయి కానీ ఇంత బుద్ధి మనం ఎన్నింటిని పోగు చేసుకుని ఒక్క పూట తిండికి ఎన్నింటిని పోగు చేసుకోవాల్సి వస్తుంది ఒక్క పూట నిద్రపోవడానికి ఎంత పోగు చేసుకోవాల్సి వస్తుంది ఒక నీళ్లు తాగడానికి ఎంత ఖర్చు పెట్టి ఎంత ఎన్ని చేసుకోవాల్సి వస్తున్నాయి కానీ వాటికి కాంప్లికేషన్స్ లేవు హాయిగా బ్రతికేస్తున్నాయి ఆ బుద్ధిని ఉపయోగించుకొని అందుకనే మనిషి యొక్క బుద్ధి చాలా శ్రేష్టమైందని ఎందుకన్నారంటే బ్రతుకు కోసం ఉపయోగించుకునేదానికి కాదు సుమి నీ బుద్ధి అంతవరకే పరిమితం చేయకు ఈ బ్రతుకుకి పరమార్థాన్ని అందించేందుకోసం ఆ బుద్ధిని ఉపయోగించుకో అందుకనే మానవ బుద్ధి గొప్పది ఇంకొక ఎక్స్ట్రా అవున్స్ ఇంకొక ఎక్కువ పవర్ ఉంది బుద్ధికి బాగా ఆలోచించండి ఆ బుద్ధిని కనుక మనం ఉపయోగించుకోకుండా నాకు వేదాంతం వద్దు ఈ ఆత్మజ్ఞానం వద్దండి నాకు అనవసరం అండి నేను ఏదో ఉదయం ఒక గంట జపం చేసుకుంటాను సాయంత్రం గుడికి వెళ్తాను ఏదో తీర్థాటన చేసుకుంటాను ఏదో భజన చేసుకుంటాను దానం చేసుకుంటాను మంచి పనులు చేసుకుంటాను చాలండి మంచి పనులు చేయడమే ధర్మం మనది చెడు పనులు చేసి అదేదో గొప్ప అనుకోర్లేదు కానీ మంచి పనులు చేసి విర్రవిగిపో సుమి అదేం గొప్ప విషయం కాదు ఒక ఆవు ఒక పక్షి అవన్నీ మంచి కృత్యాలతోటే బ్రతుకుతున్నావే అధర్మాలు చేయట్లేదు అన్యాయాలు చేయట్లేదు మోసాలు చేయట్లేదు కాబట్టి నేను ధార్మికంగా బ్రతికానండి అంటే పశుబి సమాన పశువే ధార్మిక పశువే కానీ నీ జన్మ చరితార్థం అవ్వలేదు కాబట్టి జన్మ చరితార్థం అవ్వాలంటే మోక్ష మార్గానికి అడుగు పెట్టవలసిందే అది ఇప్పుడు కాకపోయినా ఎన్ని జన్మలెత్తినా చివరికి రావలసిందే బహనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవసర్వమితి సమహాత్మా సుదుర్లభ అప్పుడు కృష్ణుడు స్టేట్మెంట్ ఇప్పుడు వినారా అర్థమవుతుందే శంకర్లు మాట్లాడినా కృష్ణుడు మాట్లాడినా ఒకటే అందుకని ఇద్దరూ జగద్గురువులు శంకరాచార్యులు జగద్గురువే శ్రీకృష్ణుడు జగద్గురువే నువ్వు ఎన్ని జన్మలెత్తు అర్జున ఏదో ఒక్క జన్మ అది నీకు చిట్ట చివరిదవుతుంది ఎందుకవుతుంది జ్ఞానవాన్ నీ బుద్ధి అప్పుడు వివేకం మొదలవుతుంది ఈ జన్మలు ఎత్తి పడి ఎత్తి పడి రకరకాల యోనుల్లో పడి ఇరుక్కుని నానా ఇబ్బందులు పడి నానా ఉపాధుల్ని మోసి చెడి పడి అన్నిటిని చూసి విసుగు చెంది ధర్మం కూడా మనల్ని రక్షించలేదు ఎందుకని ధర్మం వల్ల మళ్ళీ జన్మే మళ్ళీ ఇంకో మాతృగర్భాన్ని వెతుక్కోవాలి కాబట్టి ధర్మం కూడా నాకు మోక్షాన్ని ఇవ్వదు ఏదిస్తుంది జ్ఞానం అని ఏ వివేకి అయితే గుర్తిస్తాడో ఏ బుద్ధి ఉన్నటువంటి నరుడైతే గుర్తిస్తాడో వాడే నన్ను పొందుతున్నాడు కాబట్టి ఇక్కడ శంకరులు ఆ వివేకాన్ని మనకు చాలా అమోఘంగా ఈ రెండు మూడు శ్లోకాల్లో మనకు అందిస్తున్నారు అనమాట ఆత్మను ఏ రకంగా ఈ పంచకోశాల నుండి వివేకంతో బయటకు తీసుకొచ్చి దర్శించి దాని అనుభూతి పొందాలి ఇక్కడ చెప్తున్నారు ఆయనంటారు అంటారు వపు తుషాదిబిహి కోశై కోశై అనంటే కోశముల చేత కోశము అనంటే కోశవత్ ఆచ్ఛాదకత్వాత్ కోశ అంటే ఇప్పుడు చూడండి ఇది వాచ్ అన్న ఇది వాచ్ ఇది వాచ్ ఏంటండి అన్నారు వెంటనే ఇలా అన్నాను ఇప్పుడు అర్థమైందండి వాచ్ని అంటే ఇది మూసి ఉన్నంత వరకు మనకిది వాచ్ అనేది తెలియలేదు ఏంటండి ఏంటండి అన్నాడు కొత్తవాడు దీన్ని చూసిన వాడు ఏంటో స్వామీజీలాగా రౌండ్గా ఏదో ఒకటి ఉండేది పట్టుకుపోతున్నారు ఏమిటో మంత్రదండమేమో దానివల్ల క్లాసులు అన్నీ చెప్పేస్తున్నారు అనుకున్నాడు ఒకడు ఓహో ఇది పట్టుకుపోతే మనం కూడా ఇంకా ఓ గంటన్నర నాన్స్టాప్గా అలా ఫ్లో వచ్చేస్తుంది మనకు అని నన్ను వచ్చి అడిగాడు స్వామిజీ ఇది ఏదో మీరు పట్టుకొస్తున్నారు పట్టుకుపోతున్నారు దీన్ని ఇలా చూస్తున్నారు ఒక పెద్ద తోక ఒకటి ఉంది పైన ఒక తలకాయ ఒకటి ఉంది ఇది ఏంటండి ఇది ఇది ఏంటండి ఇది ఇది ఏంటండి అన్నాడు ఏంటయా ఇది వాచ్్యా అన్నాను వాచ్ఛండి ఊరుకోండి అన్నాడు ఓహో అలానా వివితండు యద ఒక్కసారి దీన్ని కవర్ చేస్తున్నటువంటి తీసి చూపించారనుకోండి లోపల ఉన్నది అర్థమవుతుంది ఇంకోటి దీని జోలికి రాడు అదేదో మన చేతిలో కట్టుకుంటా లేహో ఇది కాదనమాట కదా అలాగని ఇక్కడ కూడా వాస్తవాన్ని తెలుసుకుంటే అవాస్తవాలన్నీ పక్కకుపోతాయి అవాస్తవాలన్నీ పక్కకుపోవాలి అని అంటే మన ప్రయత్నం కావాలి అందుకని ఇక్కడ శంకర్లు అంటున్నారు ఈ పంచ ముందు అసలు అర్థం చేసుకోవాలి కోశము అనంటే కప్పి ఉంచేది ఆ కప్పి ఉంచుతుంది అదొక రకంగా మంచిదే ఇప్పుడు బియ్యానికి పొట్టు లేదనుకోండి ఆ ములిచేటప్పుడే బయటికి అది ఉద్భవించేటప్పుడే బియ్యం బియ్యంగానే బయటకు వచ్చింది అనుకోండి మొత్తం పక్షుల గిక్షులని లేపుకుపోతాయి అని మొత్తం ఇంకేం మిగలదు ఇంకక్కడ రైతు చేతికి ఏం రాదు మనం తినాలి అని అంటే ఆ ప్రకృతి ఏం చేసింది దానికి ఒక కవర్ పెట్టింది మంచి కవర్ ఎక్కడైనా చూడండి మనం ఏదైనా ఒకటి వస్తువు తయారు చేసి సీలింగ్ చేసామనుకోండి ఎక్కడో చోట ఒక ఒక కుట్టు కానీ ఒక ఇది కానీ అతుకు కానీ కనిపిస్తుంది ని ప్రకృతిలో చేసే సీలింగ్ ఉంది చూసారా ఎక్కడ అతుకుగాని కుట్టుగాని కనపడదండి హా ఎంత గొప్పది ఒక ఒడ్లు గింజ అది ధాన్యం తీసుకోండి ఎక్కడ సీలింగ్ చెప్పండి ఎక్కడ దాని బిగినింగ్ ఎక్కడ ఎండింగ్ ఎక్కడ కుట్టాడు ఎక్కడ అతికించాడు తెలీదు బాగా చూడండి అలాగనే మన శరీరం ఇది కూడా తయారు చేసి లోపల అన్నిటినీ పెట్టి అన్నీ చేశాడు కదా దీనికి ఎక్కడ అతుకు కుట్టు చెప్పండి ఎక్కడా లేదు ప్రకృతి మామిడి పొండుంది అతుకు అతుక్కు కుట్ట ఎక్కడు చెప్పండి దానికి లేదు నీట్గా ఇలా తయారయ్యింది చక్కగా కొబ్బరి బోండం ఏదైనా తీసుకుని అంతా ఉంది మనం కూడా ఈ ప్రకృతిని చూసి ఒక వస్తువు తయారు చేస్తాం ఏం తెలుసా అండి బోర్లు బోర్లు ఒక ఆయన పాపం ఒక ఫారినర్ వచ్చి కూర్చున్నాడు ఆయనకి పెట్టాడు అనమాట ఆయన ఇది ఏంటన్నాడు స్వీట్ బోండా అన్నాడు ఎవరు అంటే ఏం చెప్తాడు బూరే అంటే వాడికి అర్థంగా ఓ బూరీ వాట్ ఈస్ బూరీ అంటాడు స్వీట్ బోండా ఓహో అదా స్వీట్ బోండానా అనుకున్నాడు తీశాడు తీస్తే ఓహో ఇంతేనేమో లోపల కూడా ఇలానే ఉంటుంది అయితే పక్కవాడు ఇలా వలచి చూడగానే ఈ తోపు పక్కకు వచ్చింది లోపల పూర్ణం రౌండ్గా ఉంది వీడికి మంట ఎక్కిపోయింది పిచ్చెక్కినకి ఇది రౌండ్గా ఉండేది లోపలికి ఎలా వెళ్ళింది సీలింగ్ లేదు ఎక్కడ ఓపెనింగ్ లేదు ఎక్కడ కుట్టు లేదు ఎక్కడ అతుకులేదు ఇది లోపలికి ఎలా వెళ్ళిపోయింది వాడు తినట్లేదు పిచ్చెక్కిపోయి కూర్చున్నాడు అనమాట హౌ ఇట్ హాస్ గాన్ ఇన్ సైడ్ హౌ దిస్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ సైడ్ ఐఎమ్ బికమింగ్ క్రేజీ ఐఎమ్ గోయింగ్ క్రేజీ హౌ దిస్ హ్యాస్ ఎంటర్ ఇన్ ఇది లోపలికి ఎలా వెళ్ళిపోయింది ఇది ఇందులోకి ఎలా దూరిపోయింది అని పిచ్చెక్కిపోతున్నాడు వాడు అది లోపలికి వెళ్ళిందే లేదు మనం పెట్టామా లోపల పెట్టలేదు మనం ఏం చేసాం దాని తీసుకుని తోపులో ముంచాం తోపు దానికి అంటుకుంది అంతే అదేమి లోపలికి వెళ్ళలేదు అది లోపలికి వెళ్ళిందా తోపు దాన్ని కవర్ చేసిందా తోపు కవర్ చేసింది మనం ఏం చేస్తున్నాం తినేటప్పుడు తోపుని తీసేసి దాన్ని తింటున్నాం నిజంగా బూరెకి లోపల పూర్ణం లేకుండా కనుక పెడితే ఏమన్నా రుచి పచ్చి ఉంటుందా ఏదో పిండి ముద్ద అంతే ఆ పూర్ణం ఉంది కనుకనే పూర్ణమైంది పూర్ణమదహ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పరిపూర్ణమేవా అవశిష్యత కాబట్టి మీరు బాగా ఆలోచించండి ఇక్కడ ఇప్పుడు ఆత్మ అనేటువంటిది పంచకోశాల చేత ఉంది ఎలా ఉందండి అని అంటే ఏదో ఒక ఆత్మ ఒక పదార్థం పూర్ణంలాగా లోపలికి లోపల ఉంది అక్కడ ఏదో ఐదు కోశాలు ఇలా ఉన్నాయనుకోకండి బాగా చూడండి ఇక్కడ శంకర్లు అంటున్నారు కోశవత్ ఆచ్ఛాదకత్వాత్ కోశ అంటే కప్పి ఉంచడం వల్ల దాని కోశము అన్నారు కదా ఇక్కడ మీరు బాగా గ్రహించవలసిన ఒక అంశం ఏమిటేమిటండి కోశములు మొట్టమొదటిది మనం ఏమంటామంటే అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం ఆనందమయ పంచకోశాహా ఈ ఐదు కోశాలు దీంట్లో అన్నమయంలోకి ఏమేమి వస్తాయి అన్నమయంలోకి ఈ దేహేంద్రియాలన్నీ వచ్చేస్తాయి దేహము ఇంద్రియాలన్నీ చూడండి ఈ దేహం ఉంది కదా కళ్ళు ముక్కు కాళ్ళు చెవులు ఈ గోళకాలన్నీ వేలాడుతున్నాయి ఇవన్నీ అంటే ఇంద్రియాలంటే లోపలు ఉన్నది కాదు సుమి స్థూలం కనిపించే గోళకాలు ఈ దేహం ఈ చర్మం ఈ మాంసపిండమంతా ఇదేంటిది దేహహ అన్నమయ బాగా చూడండి కంటి వెనకాతల చూసే శక్తి ఉందే అది అన్నం వల్ల పుట్టలేదు అది ప్రాణశక్తి అది రజోగుణంతో అగ్ని కలిసినప్పుడు ఆ రకమైనటువంటి వాయు జలతత్వము భూతత్వము రజోగుణం కలిసినప్పుడు ఈ రకమైనటువంటి ఇంద్రియాలన్నీ బయటకు వచ్చాయి ప్రాణం ఎలా వచ్చింది ముందు చూసాం పంచసూక్ష్మభూతాలు రజోగుణం కలిసినప్పుడు ప్రాణం అనేది వచ్చింది ఈ ఇంద్రియాలన్నీ ఎలా వచ్చాయి లోపల ఉన్నటువంటి చూచే శక్తి వినే శక్తి ఇంద్రియాలు ఉన్నాయి కదా దశేంద్రియాలు లోపలున్నాయి ఇవి ఎలా వచ్చింది పంచసూక్ష్మభూతాలు రజోగుణంతో జలము పృథివీ ఇవన్నిటితోటి ఇంద్రియాలన్నీ ఆవిర్భవించాయి మనసు బుద్ధి ఎలా వచ్చింది ఆకాశము వాయువు అనేటువంటి ఆ సూక్ష్మభూతాలు రెండుతో సత్వగుణం కలిసినప్పుడు కర్మమిళితమైనప్పుడు మనోబుద్ధులు ఆవిర్భవించాయి కాబట్టి పైన ఆకాశ వాయువుల వల్ల మనోబుద్ధులు కింద జలము పృథివీ వల్ల దశేంద్రియాలు మధ్యలో ఉన్నటువంటి అగ్ని వల్ల పంచప్రాణాలు దానికి సత్వగుణం వీటన్నిటికీ రజోగుణం అయితే పంచీకరణమైనటువంటి పంచభూతాలు ఉన్నాయే పంచీకరణము అని అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంత అక్కర్లేదు ఒకదాంతో ఒకటి కలిసి స్థూల రూపాన్ని పొందుతుంది అర్థమైందే స్థూల రూపం పొందిందనమాట ఎప్పుడు అన్నిటి కలిస్తేనే కదా స్థూల రూపం అవుతుంది కలవకుండా ఉంటే సూక్ష్మరూపం ఇప్పుడు ఇడ్లీ కావాలి ఇడ్లీ మనకు వ్యక్తం రూపంగా కనపడాలంటే ఏం చేయాలి మినపప్పు బియ్యం రెండు నానపెట్టి శుభ్రంగా రుబ్బి కలిపేసి రుబ్బి దాని కనుక గిన్నెల్లో వేసి ఆవిరి పెడితే ఇడ్లీ అయిపోతుంది అంటే ఇప్పుడు మనకు ఒక రూపం కనిపిస్తుంది అని అంటే రెండు పదార్థాలు కలిశాయి కలిసి ఒక దాని గుణం ఇంకొక దాని గుణం రెండూ కూడా కలిసిపోయి ఏకమైపోయి మిళితమైపోయింది కాబట్టి ఒక గుణం బయటికి మనకు కనిపిస్తుంది అలాగనే పంచీకరణం చెందాయనంటే పంచభూతాలు అలా విడివిడిగా ఉండుంటే అలా సూక్ష్మభూతాలుగా ఉండుంటాయి అవన్నీ కలిసిపోయి దీని గుణాలు దానికి దాని గుణాలు దీనికి ఇచ్చిపుచ్చుకోవడం వల్ల అదంతా ఒక రూపాన్ని తీసుకొచ్చింది అదే ప్రకృతి కాబట్టి శరీరం రావాలి అంటే పంచభూతాలు పంచీకరణం చెందుతాయి ఆ పంచీకరణం చెందిన పంచభూతాలతోటి తమో కలుస్తుంది అప్పుడే ఈ జడ ప్రకృతి ఈ శరీరం వస్తుంది కాబట్టి బాగా చూడండి అందుకని ఇది జడం కదా మీరు నిద్రపోయేటప్పుడు ఇది జడమా కాదా తెలుస్తుంది ఇద్దరు ముహ్యాలి ఎంత బరువు ఏమిటో మళ్ళీ మీరు మేలుకోగానే ఎవడేం పట్టుకోకలేదు మీరే లేచి హాయి కల వెళ్ళిపోతుంటారు ఇద్దరు మోస్తే కానీ అంత బరువుగా ఉన్నటువంటిది మీరు మళ్ళీ మేలుకోగానే ఇది హాయిగా మీరు నడిచి వచ్చేసారు ఇది ఎంతమంది మోసుకొచ్చారు మిమ్మల్ని ఇప్పుడు పైకి ఏం మీరే అలా లేచు వచ్చేసారు అంతే కాబట్టి ఇక్కడ ఈ జడ ప్రకృతి కాబట్టి దేహము ఇది అన్నమయం ఎందుకండి దీన్ని అన్నమయం అన్నారు ఎందుకు అన్నమేమన్నారని అంటే అన్నాద్యే వఖల్ విమా నిభూతా నిజాయంతే అన్నే నా ని జీవంతి అన్నం ప్రయంత్యభిషం విషంతితి ఉపనిషత్ అంటుంది తండ్రి అన్నం తిన్నాడు కదా అందులో నుంచే కదా ధాతు తయారైంది ఆ ధాతువే తల్లి గర్భంలోకి వెళ్ళింది కదా అక్కడ మళ్ళీ తల్లి ఆహారం తీసుకుని ఆ పానీయాలన్నీ తాగుతూ ఆహారాల్ని సేవిస్తూ ఉంటే ఆ శక్తి మళ్ళీ పిల్లకెళ్తుంది అక్కడ దేహం తయారవుతుంది బాగా ఆలోచించండి తండ్రి ఆహారం తీసుకోవడం వల్ల ధాతు తయారైంది ఆ ధాతు తల్లి గర్భంలో ప్రవేశించడం వల్ల అక్కడ అలా ఉండిపోయింది అనుకోండి మళ్ళీ కష్టమే ఆ ధాతువుని రక్షించి దానికి ఉపాధి కల్పించి ఈ తల్లి రోజూ తిండి పెడుతుంది లోపల ప్రకృతి గర్భంలో ప్రకృతి పెడుతూ ఉంటే అక్కడ పిండం వృద్ధి చెందుతూ ఉంటుంది కాళ్ళు కాళ్ళు చేతులన్నీ వచ్చాయి కాబట్టి ఈ ఈ ఈ దేహం ఉందే ఈ పాంచభౌతికమైనటువంటి దేహం దీన్ని ఏమన్నారు పాంచభౌతిక దేహం అన్నారు చూడండి పాంచభౌతిక ప్రాణం అనలేదు పాంచభౌతిక మనస్సు అనలేదు దేనికి పెట్టారు పాంచభౌతికమని ఎందుకనంటే పంచభూతాలు కలిసి ఉన్నాయి ఇందులో మనసులో పంచభూతాలు లేవు మనసులో వాయువు సత్వగుణం బుద్ధికి ఆకాశం సత్వగుణం అంతే ప్రాణాలకి పంచభూతాలు లేవు అగ్ని సత్వగుణం ఇంద్రియాలున్నాయి పదియాల లోపల జలము పృథివీ రజోగుణం బాగా ఈ ఒక్క దేహాన్ని స్థూలంగా కనిపించేదాన్నే పాంచభౌతిక దేహం అంటే పంచభూతాలు కలిసిపోవడం వల్ల ఈ దేహం వచ్చింది కలవకుండా ఉండుంటే ఇదిగో సూక్ష్మంగానే ఉండేవి మనందరికీ శరీరాలు ఉండవు ఆ సూక్ష్మంగా తిరుగుతూ ఉంటాం ప్రేతాలలాగా అప్పుడు ఇక్కడ కుర్చీలు వేయక్కర్లేదు అలా వేలాడుతుంటానమాట నేను వేలాడుతుంటాను అదంతా ఏదో గందరం అప్పుడు ఈ కెమెరాలు ఈ లైట్లు వేయడం ఏమీ కనపడం అసలు ఈ గొడవే ఉండదు కాబట్టి ఈ ఎందుకు వచ్చింది అంటే పాంచభౌతికం ఈ భూతములన్నీ కూడా చక్కగా కలిసిపోవడం వల్ల పంచీకరణం చెందడం వల్ల తమో కలవడం వల్ల ఈ శరీరం వచ్చింది ఈ శరీరం ఎలా వచ్చింది తండ్రి ధాతు తండ్రి ధాతు ఎలా ఉత్పత్తి ఆహారం భవంతి భూతాని చూడండి భూమిలో విత్తనం వేస్తే ఎలా అయితే విత్తనాన్ని తీసుకుని భూమి మొలకనిచ్చి చెట్టును చేసి కాయలు ఆకులు పిందెలన్నింటినీ బయటికి తీసుకొస్తుందో తండ్రి కూడా క్షేత్రంలో విత్తనం వేస్తే అక్కడ నాటుకుని అక్కడ వేర్లు ఉనుకుని అక్కడి నుంచి ఒక పెండము గర్భం ఉత్పత్తి చెంది కాళ్ళు చేతులన్నీ కూడా ఒక మంచి చెట్టులాగా వస్తుంది బాగా చూడండి పదిహేనో అధ్యాయంలో వస్తుంది చెట్టు వృక్షకల్పన ఏంటి ఊర్ధ్వమూలం అథాఖా అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాసి పర్ణా సవేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రసృత ఎంత గొప్పగా ఉంది ఇది ఒక చెట్టు అయితే ఆ చెట్టుకి ఈ చెట్టుకి తేడా ఏంటంటే ఆ చెట్టుకి మూలం కింద ఉంటుంది ఈ చెట్టుకి మూలం ఎక్కడుంది ఊర్ధ్వ మూలం దానికి శాఖలన్నీ ఇలా పైకెళ్తాయి దీనికి అథ శాఖ అయితే అది అశ్వత్థమే ఇది అశ్వత్వమే అంటే ఏంటి శ్వా అంటే రేపు తిష్టతి ఉండేది కానీ ఇది అశ్వత్వం రేపు ఉంటుందో లేదో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు దీని అన్నమయం ఇది అన్నం నుండే వచ్చింది సరే తల్లి గర్భంలో అన్నం వల్ల అది పెరిగింది బయటకు వచ్చిన తర్వాత దీనికి ఆధారం ఏంటి చెప్పండి ఇది బాగా పెరిగి చక్కగా వృద్ధి చెంది పుష్టిగా నున్నగా ఎర్రగా బొర్రగా గుండ్రాయిలా బండ్రాయిలా నాపరాయిలా కనపడాలంటే ఏం చేయాలి ఆహారం అన్నం పెడితే పెరుగుతాం అన్నం మానేస్తే క్షీణించిపోతాం కాబట్టి దీనికి ఏంటి దీనికి ఆధారమేంటి అన్నం చూడండి సరే బాగుందండి అన్నంతో పుట్టాను అన్నం వల్ల పెరుగుతున్నాను రేపు మళ్ళీ ప్రాణం పోయిందనుకోండి ఇందులో నుంచి ఇది జడమైపోతుంది శరీరం జడం దీన్ని ఏం చెయ్యక్కర్లేదు మనం తీసుకెళ్ళి ఎక్కడో పంట పొలాల్లో పడేసాం అనుకోండి ఆ మట్టి ఏం చేస్తుంది తెలుసండి దీన్నంతా లాక్కుంటుంది చర్మాన్ని తినేస్తుంది ఆ రసాలని తినేస్తుంది ఆ మాంసాలని తినేస్తుంది ఆ కండరాలని తినేస్తుంది రక్తాన్ని తాగేస్తుంది అన్నిటినీ ఆ భూమి తీసేసుకుంటుంది సారవంతమైపోతుంది అక్కడేదాన్ని విత్తనాలు పడ్డాయి అనుకోండి బ్రహ్మాండంకి వస్తుంది మళ్ళీ అక్కడ కలిసిపోయింది అన్నంలో భూమి అన్నం అన్నాన్నిచ్చేది భూమి కదా అమ్మ అన్నం పెట్టు అంటాం మనం నానా అన్నం పెట్టు అన్నయ్య అన్నం పెట్టు అనం కదా అమ్మ అన్నం పెట్టు అంటాం అలాగే ఈ అమ్మ ఆ అమ్మి ఏం చేస్తుంది పెద్ద అమ్మి ఆ మాత ఇవ్వబడ్డి ఈ మాత అన్నం పెడుతుంది కాబట్టి అసలు అన్నం పెట్టేది ఎవరు మనకి భూమి ఈవిడ తొమ్మిది నెలలే మనల్ని బరిస్తుంది కానీ చచ్చేదాకా భరిస్తుంది ఆవిడ ఈవిడ మనం ప్రాణం పోతే తీసుకెళ్లి కాల్ కాల్చేయమంటుంది కానీ ఆవిడేమంటుంది ప్రాణం పోయిన తర్వాత కూడా ఆవిడలో లీనం చేసుకుంటుంది మళ్ళీ ఆవిడ నుంచి పుట్టిస్తుంది ఆవిడే కాపాడుతుంది అయ్యో నా కొడుకు పుట్టాడు అక్కడ ఈవిడనుకుంటుంది నా కొడుకు అనుకుంటుంది అసలు కానే కాదు భూమికి మనం పిల్లలం ఆవిడనుకుంటుంది నేను పుట్టించాను తండ్రి తిన్నాడు లోపలికి వెళ్ళాడు క్షేమంగా తల్లి గర్భంలోకి వెళ్ళాడు అక్కడ హాయిగా పెరుగుతున్నాడు బయటకు వస్తాడు వచ్చిన తర్వాత నేను వాడికి అన్నం పెట్టాలి ధాన్యాలు ఇవ్వాలి అపరాలు ఇవ్వాలి అన్నీ ఇవ్వాలని చూస్తుంది ఆహారం ఆవిడే అందిస్తుంది చచ్చేదాకా చనిపోయిన తర్వాత ఆవిడ కలుపుకుంటుంది అన్నా దేవల్ విమాని భూతా నిజాయంతే అన్నే నజాతా నిజీవంతి అన్నం ప్రయంతి అభిషంవిశంతితి కాబట్టి ఆ భూమి మనల్ని పుట్టించింది ఆ భూమి మనకు ఆహారాన్ని పెడుతుంది ఆ భూమే మనల్ని మళ్ళీ తిరిగి తీసేసుకుంటుంది బాగా చూడండి అన్న రూపంతో మనల్ని పుట్టించింది అన్నమే మనకు ఆధారంగా చేసింది బ్రతికినంతకాలం తిరిగి మళ్ళీ మనల్ని దేహాన్ని తీసుకెళ్ళి అన్నంలోనే కలిపేస్తుంది కదా కాబట్టి ఇదేంటి అన్నమయ బాగా ఆలోచించింది మయం అంటే ఏంటంటే మయట్ వికారథే అంటే ఇప్పుడు మనం అన్నం తిన్నాం కూరలు తిన్నాం అప్పడాలు తిన్నాం ఆవకాయ తిన్నాం పెరుగు తాగాం పాయసం తిన్నాం అరటిపళ్ళు తినేసాం ఆకులు ఒక్క చక్కా వేసుకున్నాం ఇవన్నీ లోపలికి వెళ్ళాయి అవన్నీ అన్నం ఒక మూలన కూరలు మూలన అలా ఉండిపోతున్నాయా లేదు అన్నము వికారం చెందుతుంది వికారం అంటే పరిణామం మార్పు చెందుతుంది మాడిఫికేషన్ అన్నం మారిపోయి అది శక్తిగా మారిపోయి మాంసంగా రసంగా రక్తంగా మారిపోయి శరీరానికి అంతా ఆ శక్తినిస్తుంది అన్నం తిన్నది బోండాలు తిన్నది ఇడ్లీ అలా ఉండిపోయాయి అనుకోండి ఇప్పుడు మనం వేరే తినక్కర్లేదు ఎప్పుడైనా ఆకలి ఇలా పీకొని మళ్ళీ దాన్నే తినచ్చు మనం అలా కుదరదు అది పడిపోయిన ఒక మూడు నాలుగు గంటలకల్లా అది రజును కింద కొట్టేసిన లోపలికి వెళ్లడమే ఎలా తెలుసండి పౌ పౌండింగ్ పెద్ద మిషన్ లోపల తెలియకుండా ఇలా నోట్లో వేస్తే నోట్లో ఐదారు ముక్కలు అవ్వచ్చు ఇడ్లీ కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నూక ఉంటుంది చూసారా ఇడ్లీ నోక రుబ్బక ముందు ఉండేది రూపం ఆ రూపం కంటే ఆ ఒక్క నోక గింజని కూడా ఆ రవ గింజని కూడా వంద ముక్కలు చేసేయగలిగినంత లోపల అంత పెద్ద మిషన్ ఉంది లోపల రజును అలాగ అసలు కంటికి కనపడ నేను అలుసుల కొట్టి దాని అంతా వడగట్టి తిప్పిని బయటికి తీసి ఆ రసాన్ని లోపలి తీసుకుని దాన్ని మళ్ళీ రక్తంగా మార్చి మాంసంగా ఇన్ని మార్పులు చదువుతూ ఉన్నాయి కాబట్టి అన్నమయ దేహ కాబట్టి ఇదేంటండి బాగుంది అన్నమయ దేహం ఇది ఒక కోశం ఇక రెండో కోశం లోపలికి వెళ్ళండి ఇది చొక్క పైన వేసుకున్నటువంటి స్వెట్టర్ లాంటిది ఇది చలికాలంలో స్వెటర్ వేసుకుంటాం కదా ఈ స్వెటర్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాము షర్ట్ ఇదేంటండి ప్రాణమయ ప్రాణమయం ఇదేంటండి అంటే ఇది రెండో కోసం బాగా ఆలోచించండి ఇదేంటనంటే మనకు తెలీదు లోపల ఆడుతూనే ఉంది నిరంతరం అసలు ఆ ప్రాణమే కనుక లోపల లేకపోతే దీనికి చలనం లేదు దీనికి శక్తి లేదు దీనికి ఏమీ లేదు బాగా ఆలోచించండి తినలేదు బ్రతకలేదు ప్రాణం తీసుకోవడం ప్రాణం విడిచిపెట్టడం అనేటువంటి శ్వాస ఉచ్స నిశ్వాస క్రియలు ఆగిపోతే ఇంకా అసలు ఇది దేనికి పనికిరాదు కాబట్టి అదే దీనిని నడుపుతూ ఉంది ఇంత అన్నమయమైనటువంటి ఆరడుగుల మనిషిని చూడండి కనపడనిచ్చిన్న గాలి మనిషిని అలా నిలబెట్టింది గాలి సోదరులు వాళ్ళు వాళ్ళెవరు ఐదుగురు ప్రాణ ఏంటి మీరేదో అనుకుంటున్నారేంటి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన గాలి సోదరులు బాగా ఆలోచించి ప్రాణోపాన వ్యానోదాన సమాన ఇతీ ప్రాణం లోపలికి వెళ్ళడం దాన్ని ప్రాణం అంటాం మహాప్రాణం అది ఆ ప్రాణం పరమాత్మ సృష్టించాడు రాచోరణి బయట ఆ ప్రాణం లోపలికి వెళ్ళిన తర్వాత అదే పరమాత్మ లోపల ఉండి దాన్ని నాలుగ్గా విభజించాడు ఎలా చేశాడు అపానహ అదోగమనవాన్ వాయు అపానహ అంటే లోపలున్నటువంటి కొన్ని ఈ ఉంటాయి కదా ఈ దుష్టమైనటువంటివి కొన్ని గ్యాసెస్ ఉంటాయి వాటన్నింటినీ బయటికి నెట్టేయడానికి అపానమనేటువంటి శక్తిని పెట్టాడు అపాన శక్తి అంటే దాని ద్వారా బయటికి వెళ్ళిపోతుంటుంది ఇప్పుడు మనం అంటే బయటికి శరీరం నుండి బయటికి వెళ్ళిపోవాలి దానికి తిరిగి వస్తుంది లేదా వేరే రకంగా ఈ గ్యాసెస్ ఏవైతే బయటకు వెళ్తాయో దాన్ని అపానహ తర్వాత వ్యానహ అంటే వ్యానము అని అంటే ఈ శరీరంలో ఈ ఈ రక్తాన్ని ప్రాణ నాడులు ఏవైతే ఉన్నాయో శరీరంలో ఉన్నటువంటి నాడులు ఆ నాడులన్నిటికీ శక్తినిస్తుందనమాట వ్యానం వ్యానం అన్ని నాడులకి కావలసినటువంటి ప్రాణాన్ని మార్చుకుంటుంది పనికిరాని గ్యాసెస్ని బయటికి నెడుతుంది అపానం అన్ని నాడులకి కావలసిన శక్తినిస్తుంది వ్యానం ఈ శక్తినిచ్చిన తర్వాత ఏం చేస్తుంది తెలుసండి రక్తం తయారవుతుంది కదా దాన్ని ఉద్ ఆనాహా పైకి తీసుకొస్తుంది ఎక్కడికి గుండె దగ్గరికి ఆ గుండె దగ్గర ఈ రక్తం వచ్చిన తర్వాత దాన్ని పంపింగ్ చేస్తుంది కదా అది పంపింగ్ చేసి ఆ రక్తంలో ఉండేటువంటి అశుద్ధినంతా తీసేసి శుద్ధమైన రక్తాన్ని చేస్తుంది అందుకనే మన వాళ్ళు అంటారు ఆ గుండె అంత పంపింగ్ చేస్తుంది కదా లోపల అంటే ఎందుకు చేస్తుందా పంపింగ్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట ఇలా కొట్టి కొట్టి కొట్టి కొట్టి ప్యూరిఫై చేస్తుంది ప్యూరిఫై చేస్తే ఏమవుతుంది తెలుసా అండి అశుద్ధమంతా పక్కకు వెళుతుంది శుద్ధమైన రక్తం వస్తుంది అందుకనే మన వాళ్ళు ఎంత అశుద్ధము తక్కువగా ఉన్న ఆహారం తింటే అంత గుండెకు పని తక్కువ పడుతుంది ఎక్కువ కాలం ఉంటాం అశుద్ధంతో కూడుకున్నది కనుక ఆహారాన్ని కనుక తిన్నావా గుండె మీద అంత బరువు అది పాపండి ఏం చేయాలి తీయాలి తీసుకున్నది ఏమైపోతుంది బ్లాక్స్ అనమాట అక్కడక్కడక్కడక్కడ వాళ్ళన్నీ బ్లాక్ అయిపోయి అంతే ఆగిపోతుంది అది చేయలేక ఇంకేం చేస్తున్నది ఎంతకాలం కొడుతుంది అందుకనే అశుద్ధమైనటువంటి ఈ ప్రకృతులు లేనటువంటి ఆహారమే మంచిది ఎక్కువ బరువు ఎక్కువ అశుద్ధముతో కూడుకున్నటువంటి ఆహారములు కాదు అది సాత్వికమైంది తేలిక పదార్థాలు హాయిగా మన శరీరానికి చక్కటి ఉపకరించేవి వాటినే తీసుకోండి అది రక్తంగా మారేటప్పటికి అందులో అశుద్ధి శాతం చాలా తగ్గిపోతుంది అప్పుడు హార్ట్ మీద ఎక్కువ పంపింగ్కి బరువుండదు స్ట్రెస్ ఉండదు కాబట్టి ఉదాహ ఆ పైకి తీసుకొస్తుంది రక్తం గుండె దగ్గరికి తర్వాత పంపింగ్ అయిపోయిన తర్వాత ప్యూర్గా అయిపోతుంది కదా రక్తం దీన్ని ఏం చేస్తుంది అంతటా స్ప్రెడ్ చేస్తుంది అంతటా వ్యాపింపజేస్తుంది సమాన సమంగా ఎక్కడ ఎంత పంపాలో అంత పంపుతుందనమాట అది ఈ లోపల ప్రాణం చేసే పని ఎందుకండి ప్రాణం ఈ పని చేస్తుందని అంటే ఈ పంచభూతాల్లో కదిలే శక్తి ప్రాణానికే ఉంది అటు ఇటు ఇటు అటు వాయు సర్వత్ర గో మహాన్ ప్రాణానికే ఉంది కదిలే శక్తి కదా అందుకని ఆ ప్రాణ ప్రాణశక్తిని ఇక్కడ మన వాళ్ళు ఏమన్నారు పంచప్రాణాలు ఇదే లోపల ఒక ప్రాణమయ కోశ కోశం అంటే ఇప్పుడు అర్థమైందా అదేదో ఉపాధి కాదు అదే ఆయన చేసే క్రియలు దేహం అన్నవికారం ఇది ప్రాణం పంచప్రాణాలు గాలి సోదరులు వాళ్ళెవరూ ప్రాణవికారం బాగా చాలు ఇప్పుడు ఆ ప్రాణం లేకపోతే ఈ దేహం పనే చేయదు ఇప్పుడు ఈ ప్రాణం ఏంటనంటే మీడియేటర్ లాంటి వాడు వాడు దేహాన్ని నిలబెట్టు ఉంచుతాడు సవ్యంగా ఎక్కుతూ దిగుతూ ఉంటే ఇప్పుడు నెక్స్ట్ మనోమయ ఆ మనస్సుకి వీడే కారణం దేహానికి ఆధారం ప్రాణమే దేహాన్ని నిలిపుంచేది ప్రాణమే బాగా చూడండి మనస్సుని కూడా ఆలోచింపజేసే శక్తి దేనికి ఉంది ప్రాణానికి అందుకని ప్రాణాయామం చేయడం వల్ల ఏమైపోతుందనంటే ఓ ప్రాణ నియంత్రణ వస్తుంది మనస్సుని మనం వశంలో పెట్టుకోవచ్చు శరీరాన్నంతా శుద్ధి చేసుకోవచ్చు కాబట్టి ప్రాణాయామ పరాయణ ఎప్పుడు ప్రాణాయామంతో మనస్సుని శుద్ధి చేసుకుంటూ దేహాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటారు యోగిన అర్థమైందా ప్రాణాయామం ఏ స్థాయిలో పనిచేస్తుంది ఆ స్థాయికి కావాలి అంతేగాని చాలా పెద్ద యోగినండి ప్రాణాయామం చేశాను నాకు అన్ని ప్రాణాయాములు వచ్చండి ఎందుకది మనసుని దేహాన్ని ట్యూన్ చేసుకుని చక్కగా మన స్వాధీనంలో పెట్టుకునేంతవరకే మోక్షానికి ఏం కాదు అది ప్రాణాయామం అటు అన్నమయ దేహాన్ని అటు మనోమయ దేహాన్ని రెండింటినీ కూడా ట్యూన్ చేసి సక్రమంగా ఉంచుతుంది ప్రాణాయామం అంతవరకే యోగాసనాలు ఉన్నాయి చూసారా అది దేహాన్నంతా కూడా చక్కగా చేస్తుంది ధ్యానం ఉంది చూసారా అది మనోమయాన్ని విజ్ఞానమయాన్ని చక్కగా హ్యాండిల్ చేస్తుంది కాబట్టి యోగాసనాలు దేహానికి ప్రాణాయామం ప్రాణకి ప్రాణానికి శరీరానికి మనస్సుకి సంబంధించింది ధ్యానం బుద్ధికి సంబంధించింది కాబట్టి మన వాళ్ళు ఆసన ప్రాణాయామ ధ్యానము ఈ మూడు కూడా అమోఘమైనటువంటి పద్ధతులు ప్రతిరోజు మనిషి చెయ్యాలి కాబట్టి ఇక్కడ అన్నీ వదిలేసాం కనుక అన్నిటి నుంచి పడిపోయి అసలు ఎలా బతుకుతున్నామో ఏమిటో బురదలో ఈ పురుగులాగా అలాగ మనం ఏంటంటే అలాగ ఏమిటో బతికేస్తున్నాం అంత ఏమి అర్థం అర్థం లేదు అసలు శరీరం ఏంటో తెలియదు ప్రాణాలు ఏంటో అసలు మనకివ్వబడ్డ మన దేహమే మనకు తెలియదు మన లోపల ఏం జరుగుతుందో మనకే అర్థం కావట్లేదు ఇంక ప్రపంచంలో వీడేం చేశాడు ఆవిడేం చేసింది వీడేంటి వాడేంటి దీన్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం మనం అసలు మనకేం జరిగిపోతుందో మనకి ఏమేమైపోతున్నాయో మనకి ఏం కావాలో మనం దేని పట్టుకోవాలో మనకి ఏమిటో ఏమి అర్థం కావట్లేదు మనకు బతికేస్తున్నాం ఇది పక్కన పెట్టి ఇది తెలుసుకునేదానికి ఒక జన్మ సరిపోదు అసలు ఇంత అమూల్యమైన మానవ జన్మ వచ్చింది దీన్ని పక్కన పెట్టేశాం లోకాన్ని ఉద్ధరించడానికి వీడది వాడిది అది ఇదిద్ది అల్లా ఇల్లా అబ్బా ఆల్ దీస్ కాక్పిట్స్ నాన్ సెన్స్ ట్రబుల్స్ అనవసరమైనంతా నేలను పోయేది నిద్రను బాముకుని కూర్చుంటున్నాం మనం మనకి ఏంటండి అసలు అందుకనే కృష్ణున ఉద్ధరేదాత్మనాత్మానం నువ్వెందుకు పుట్టావురా దీనికిరా బాబు నువ్వు పుట్టింది ఇది తెలుసుకో ఇది తెలుసుకునేదానికి ఒక జన్మ సరిపోదు ఇప్పుడు మనోమయ ఇప్పుడు మూడో కోశం ఏంటి మనోమయం ఇవ్వండి ఈ మనోమయం అంటే ఏంటండి ఇక్కడ చూడండి మనోమయం అంటే వీటిని చెప్పగలిగినంత తేలిగ్గా చెప్పలేం అన్నమయాని చెప్పేయచ్చు ప్రాణమయాన్ని చెప్పేయచ్చు మనోమయాన్ని అంత తేలిగ్గా చెప్పడం కుదరదు అందుకే మనసు గురించి చెప్పడం అంటే చాలా కష్టం కానీ మీకు చాలా తేలిగ్గా చెప్పేస్తా నేను కారణం ఏంటంటే ఇది చాలా కష్టమని విన్న తర్వాత చాలా గట్టిగా దీని మీద పట్టుపెట్టాను సాధన చేశాను చాలా సులువు మార్గం తెలిసిపోయింది అందుకని ఈజీగా మనోమయం అంటే ఏంటో చెప్తాను మీకు శ్రద్ధగా వినండి ఇలా కళ్ళు మూస్తే మీరందరూ కళ్ళు మూసుకున్నప్పుడు ఆపిల్ పండు అన్నాను అనుకోండి లోపల ఆపిల్ పండు వచ్చింది బాగా చూడండి ఏనుగు అన్నాననుకోండి ఏనుగు వచ్చేసింది కుక్క కుక్క వచ్చింది గోదావరి నది బాహ్ గోదావరి నది గలగల గలగల ప్రవహిస్తుంది చూడండి ఓంకారం అదొచ్చేసింది మనం ఇప్పుడు ఏవేవైతే వస్తువులు అనుకున్నామో కళ్ళ ఎదుట లేకపోయినా కళ్ళు మూసుకున్నా వాటన్నిటినీ చూశానా లేదా దాన్నే మనసు ఆపిల్ పండునే మనస్సనింది ఏనుగునే మనస్సనింది కుక్కనే మనసు గోదావరి నదినే మనసు ఓంకారాన్నే మనస్సు అదే మనస్సు అక్కడ ఇంకేది కాదు అదేనండి సంకల్పే మనహ అంటే ఏదైతే ఒక రూపాన్ని పొందలా వచ్చిందో దాన్నే మనస్సు అన్నారు మరండి పోయింది కదండి అప్పుడు ఏనుగు వచ్చింది ఏనుగు పోయింది కుక్కొచ్చింది ఒక టైంలో ఒకటేగా చూస్తాం వృత్తిత్మకం హి మనహా అంటే ఆ వృత్తి తదాకార వృత్తి మనహా ఇప్పుడు ఆపిల్ పండుగా ఉంచుసారు అదే మనస్సు ఆపిల్ పండు పోతుంది కానీ ఆ వృత్తి అలా ఉంటుంది మళ్ళీ బాగా చూడండి ఇప్పుడు నా చేతి మీద వాచ్ పెట్టుకున్నాను ఈ వాచ్ని తీసాను ఇప్పుడు పుస్తకం పట్టుకున్నాను ఇది తీసాను ఇప్పుడు మూత పట్టుకున్నాను అది తీసాను గ్లాస్ పట్టుకున్నాను అలాగనే ఇక్కడ మనోమయం అంటే లోపల ఆ మనోమయ ఉపాధి ఉంటుంది దాంట్లో వస్తువులు వస్తుంటాయి పోతూ ఉంటాయి అర్థమైందా మీకు ఇప్పుడు ఆ ఒక వస్తువు వచ్చింది చూసాం పోయింది ఇంకా ఏనుగు వచ్చింది చూసాం పోయింది కుక్క వచ్చింది చూసాం పోయింది గోదావరి నది వచ్చింది చూసాం పోయింది బాగా చూడండి సూది గుండు సూది అన్నారనుకోండి అది వస్తుంది పోతుంది అది తేడా బాగా చూడండి ఇప్పుడు నా చేతి మీద వాచ్ని పట్టుకోగలిగాను పుస్తకాన్ని పట్టుకోగలిగాను మూతని పట్టుకోగలిగాను గ్లాసుని పట్టుకోగలిగాను ఏం తెలుసండి నా చేతికి ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి ఇవి పట్టుకోగలను ఇవన్నీ ఇమిడిపోతాయి కానీ నా చేతి మీద ఇమడలేని వస్తువు గోదావరి పట్టుకొచ్చి చేతి మీద పెట్టగలను పెట్టలేను గుండు పెట్టుకోగలను కానీ గోదావరిని పెట్టలేను కానీ మనస్సు ఏం చేస్తుంది తెలుసండి గుండు పెట్టుకుంటుంది గోదావరిని పెట్టుకుంటుంది అదే మనసు అర్థమైందా మీకు మనసు అంటే ఏంటో ఇప్పుడు గుండెసూదిని పట్టుకుంటుంది గోదావరి అనుకున్నాను అనుకుని దాన్ని పట్టుకుంటుంది అర్థమైందా పెద్ద కొండని చూపిస్తుంది చిన్న శివలింగాన్ని పట్టుకుంటుంది దానికి ఇదమిత్తంగా ఇంతే ఇదే పరిమాణం లేదు మనోమయ అందుకనే దాన్ని అర్థం చేసుకోవడమే కష్టం ఇదేంటంటే బాబు కొండనంటే కొండని చెప్తుంది చిన్నరాయంటే చిన్నరాయి అంటుంది గుండు సూదంటే గుండు సూద్ అంటుంది గోదావరి అంటే గోదావరి అంటుంది అసలు దీని పరిణామం ఏంటంటే దీని పరిమాణం ఏంటండి పరిమాణం కొలత పెట్టలేనిది అంతేకాదు ఇలా అన్నీ మారిపోతూ ఉంటాయి అని అలా ఉంటుంది అది ఏం మారదు ఇప్పుడు చేయి మారిందా మారలేదు అలానే ఉంటుంది పరిమితి లేనిది మనస్సు అందుకనే దానికి పరిమితి లేదు కనుకనే మనస్సుకి ఒక ఆకృతి లేదు కనుకనే పిచ్చివాడ మనసుకే పరిమితి లేదే దేన్నైనా చూపించగలుగుతుందే దేన్నైనా ధరించగలుగుతుందే దానికి ఒక ఆకృతి లేదే మరి ఆ మనస్సుకే లేనప్పుడు యథోపాటి ఆ మనస్సుకి ఒక వస్తువది మనస్సు ప్రకృతిలో మరి ఆ పరమాత్మకు ఏ పరిమితి ఏ రూపం పెట్టగలనరా మనం పెట్టలే కాబట్టి మనోమయహా ఈ మనస్సు అనేటువంటిది అదొక కోశం మళ్ళీ బాగా ఆలోచించండి ఆ మనసు మేలుకుంది కనుకనే ఈ లోకంలో మనం ఆలోచించగలుగుతున్నాం అన్నింటిని చూడగలుగుతున్నాం అన్నిటినీ చూస్తున్నాం ఆలోచిస్తున్నాం ఆ ఆలోచనలు అలాగ తిరిగిపోతున్నాయి సపోజ్ ఉదయం లేచినప్పటి నుంచి ఒకే వస్తు మీద మనస్సు అలా స్ట్రక్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడో చోట ఆ సిడి గీత పడిపోయి అక్కడ ఆగిపోయింది అక్కడ ఆగిపోయింది అనుకోండి పూర్వం రోజుల్లో ఈ ఈ గ్రామ్ఫోన్ పాటలు అంటే ఈ ప్లేట్ లాగా దాన్ని పెట్టేవారు పెడితే ఏమైపోయింది అక్కడ నుంచి ఆ ముళ్ళు కదిలేదు కాదు ఇక మన అందరం ఇక మన అందరం ఇక మన అందరం ఇక మన అందరం ఇక మన అందరం ఇక మన అందరం మనం పట్టించుకోలేదనుకోండి ఏదో పనిలో పడిపోయి అనుకోండి దాని వాటికి సాయంత్రం దాకా కరెంట్ ఉన్నంత వరకు ఇక మన అందరం ఇక మన అందరం ఇక మన అందరం ఎందుకని ముందుకు రాలేదు ఎదరికెళ్ళలేదు వెనక్కి వెళ్ళలేదు అక్కడ ఆగిపోతుంది అనమాట అది ఆ పెట్టినటువంటిది ఆ ముళ్ళు ఆ ప్లేట్ మీద అలా ఉండిపోయి ఇంకా ముందుకెళ్ళలేక ఇక మన ఇక మన ఇక మన ఇక మన అందరం అంటే ఉంటుంటుంది అలాగనే మన మనస్సు ఒక వస్తువు మీద అలా ఉండిపోయింది అనుకోండి ఇంకేం పని ఇంకా ఇంక వీడికి ఎవడు పిలిచినా మాట్లాడు ఎవడేం చేసినా మాట్లాడ్డు అర్థమైందే అలా కుదరదుగా ప్రవాహ నిత్యత్వం నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది మనస్సు ఎలాగా ఒక నది ఏ రకంగా అయితే నీటి బిందువులన్నీ కలిపి ఒక నదిగా మారి ప్రవాహం పొందుతుందో అలాగనే మనసు కూడా రకరకాల వృత్తులు ఆపిల్ ఏనుగు కుక్క మనిషి గోదావరి గుండు గులాబీ పువ్వు కృష్ణుడు రాముడు సుబ్బమ్మ ఆ ఇలాగ అన్ని వృత్తులమాట ఇలాగా ఈ వృత్తులు అన్ని కలిసి ప్రవాహం లోపల ఓ పరిగెడుతుంటుంది ఎక్కడికండి నది యొక్క ప్రవాహం ఎక్కడ దాకా అలాగని ప్రవాహం ఎక్కడికి వృత్తుల ప్రవాహం ఆఖరికి జ్ఞానే పరిసమాప్యతే బుద్ధి దగ్గరికి లాగిపోవాలి ఆ సముద్రం లాంటిది అందుకనే ఒక పేరు ఉంది విన్నర లేదు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విద్యా సాగర్ విద్యాసాగర్ అంటే బుద్ధి సాగరం లాంటిది అర్థం అనమాట ఆయన పేరు చూడండి ఎంత గొప్ప పేరు నాకు చాలా ఇష్టమంది విద్యాసాగర్ అంటే బుద్ధి సాగరం అంత బుద్ధి అనమాట అంటే విశాల బుద్ధి ఎక్కడొస్తుంది ఇది నమోస్ వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర ఏనత్వయా నత్వ భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపహ కాబట్టి మనస్సనేది నదైతే బుద్ధి ఏమిటి సముద్రం అందుకని మనస్సులో ఆలోచించేటువంటి ప్రతి సంకల్పాలు వికల్పాలన్నీ కూడా ఈ ఆలోచనల ప్రవాహం జడి ఒడి ఎక్కడికి వెళ్ళాలి సముద్రంలో బుద్ధిలో కలిసిపోతుంది వెళ్ళిపోయి బుద్ధి వాటి అన్నిటినీ ఇలా తీసేసుకుంటుంది మొత్తం కాబట్టి మనోమయ ఇది ఇదొక కోశం సరే బాగుందండి ఇక నాలుగో కోశం ఏంటది విజ్ఞానమయ విజ్ఞానమే మయమది కోశం అక్కడేంటంటే ఏదో బుద్ధి లాగా ఒక పదార్థం లోపల వేలాడుతుంది ఇంత బండరాయి కట్టినట్టుగా వేలాడి తీసినట్టుగా అనుకోకండి విజ్ఞానమే ఒక కోశ రూపం లేదో ఒక పరిమితి లేదో ప్రవాహం అలాగ పరిగెడుతూ ఉంటుందో అలాగనే బుద్ధి అనేటువంటిది కూడా విజ్ఞానమయ ఇవన్నింటినీ తీసుకుని బుద్ధి ఏం చేస్తుంది ఏది కరెక్టు ఏది కాదు ఏది కావాలి ఏది వద్దు ఏది హితము ఏది అహితము ఏది ఉచితము ఏది అనుచితము ఏది సముచితము ఇలా విభజన చేసి వివేచన చేసి ఏది నాకు కావాలి ఏది నాకు వద్దు అనేటువంటి ఆ విభజన చేయగలిగినటువంటిదే బుద్ధి ాగా చూడండి అన్నీ ఉంటాయి బుద్ధిలో చూడండి సముద్రంలో నీళ్లున్నాయి చేపలున్నాయి తిమింగళాలు ఉన్నాయి తాబేళ్ళు ఉంటాయి మొసళ్ళు ఉంటాయి ఇంకెన్నెన్నో జలచరాలు చాలా అసలు మన కంటికి కనపడింది మనం ఊహించుకోలేదన్ని ఉంటుంది పాచి నాచు నురగలు బుడగలు ఇంకా రత్నగర్భ ఇంకా ఒక స్థాయి కిందకెళ్ళాం అనుకోండి రత్నాలు వైడూర్యాలు ఇవన్నీ దొరుకుతాయి శంఖాలు తయారైతే అక్కడే అన్నీ అసలు ప్రకృతికి కావలసినవన్నీ కూడా సముద్రంలో ఉంటుంది కానీ అన్నిటినీ బయట పెడుతుందా పెట్టదు అన్నిటినీ లోపల పైకి మాత్రం నీళ్లు కనిపిస్తుంది అలానే బుద్ధిలో ఎన్ని ఉంటాయి అవి బాబు వీడి బుద్ధిలో పుట్టండి బాబు ఎన్నండి బాబు ఎన్నో ఎన్నో ఎన్నో అసలు వీడి బుద్ధి ఏంటండి బాబు ఎంత అబ్బా అంటారా రత్నగర్భ అది ఆ బుద్ధి అన్నింటినీ చిన్నప్పటి నుండి మీరు చేసిన ప్రతిదీ కూడా అన్నిటిని వివేచించి వివేకించి అన్నిటిని దాచిపెట్టుకుంది బాగా ఆలోచించండి అర్థమైందా మీకు ఇప్పుడు అది విజ్ఞానమయ అదొక కోశం ఇక ఇంకో కోశం ఏంటి ఆనందమయ ఐదో కోశం ఆనందమయం అబ్బా ఇదేంటండి చెప్పండి ఇదంతా బాగా అర్థమైపోయింది అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం ఆనందమయం అంటే ఏంటండి ఆనందమయం అంటే మీరు ఎండలో బాగా తిరుగుతున్నారనుకోండి ఎండ ఎక్కింది బాగా ఒళ్ళు తప్పించింది అబ్బా ఎక్కడైనా ఆగితే బాగుంటుంది అనుకున్నారు మిమ్మల్ని తీసుకొచ్చి పాతకాలం వీళ్ళు చక్కగా అల్లి నేసింది అక్కడ ఫ్యాన్ ఉంది చక్కగా నేసినటువంటి ఇళ్ళు చల్లగా ఉంది లోపల లోపలికి చుట్టుపక్కలంతా కూడా ఈటి చేపలన్నీ కట్టి వేలాడి తీసారు నీళ్లు తడిపు ఉంచింది ఎలా ఉందంటే హాయిగా ఉంది లోపలికి తీసుకెళ్ళి మిమ్మల్ని కూర్చోబెట్టి కాళ్ళు కడిగించి మొహం కడుక్కొని కూర్చోబెట్టి గ్లాసు కొండలో నీళ్లు ఇస్తే చల్లటి నీళ్లు తాగగానే అన్నారు కదా చూడండి ఆ అనుభూతిని పొందినప్పుడు ఆ ఇళ్ళు గుర్తుకురాదు ఈతచాపలు గుర్తుకురావు తడిపింది గుర్తుకురాదు కాళ్ళు కడుక్కుంది గుర్తుకురాదు తాగిన కొండనీళ్లు గుర్తుకురాదు ఏమి ఉండదు కానీ లోపల ఒక అనుభూతి చూసారా ఆనందమయ అర్థమైందే అంటే వస్తువులు వ్యక్తులు ప్రదేశాలు సందర్భాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి అవన్నీ కళ్ళు తెరిచినప్పుడే అది తాగానే చూడండి మనిషి కళ్ళు మూసేస్తాడు ఆనందమయహ వెంకటేశ్వర స్వామి దగ్గరకు కూడా వెళ్తాడు నానాయాతన పడి అక్కడికి వెళ్ళి చూడగానే కళ్ళు మూసి అంటాడు ఏంటి ఆనందమయ అర్థమైందే ఇంకా అక్కడ వెంకటేశ్వర స్వామి కూడా గుర్తున్నది అక్కడికి వెళ్ళి వెళ్ళి హాయిగా కళ్ళు తిరిగి చూడాలి కదా చూడగానే కళ్ళు మూస్తాడు ఇంకా సరే ఆనందమయ అది మను లోకంలో ఈ అనుభవం పొందుతున్నామా లేదా బాగా ఆలోచించింది కానీ ఇది కూడా ఒక కోశమే అది శాశ్వతం ఆనందం ఏమన్నా జస్ట్ ఒక్క రెండు నిమిషాలు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అదవా రెండు నిమిషాలు మన శాస్త్రాల్లో కూడా అసలైన ఆనందం ఈ లోకల్లో స్త్రీ పురుషుల వల్ల కలిగేటువంటి ఆనందమని అంటే శారీరకమైనటువంటి ఆనందమని ఆ ఆనందం కూడా మయమే మయట్ అంటే వికారమే అంటే మాడిఫికేషన్ అది కూడా ఒక నిమిషం రెండు నిమిషాలు తర్వాత మనిషి దేని కోరుకుంటాడు శరీరాన్ని కోరుకోడు ఇంకా ఒంటరితనాన్ని కోరుకుంటాడు ఏకత్వాన్ని కోరుకుంటాడు అభిన్నత్వాన్ని కోరుకుంటాడు ఎందుకని అది కూడా అక్కర్లేదు బాగా ఆలోచించింది కాబట్టి ఇక్కడ బాగా లోతుకు విచారణ చేస్తే ఆనందం అనేటువంటిది వస్తు అపేక్ష లేదు కానీ మనకు అర్థం కావట్లేదు అందుకనే ప్రపంచంలో నుండి ఆనందం వస్తుంది అనుకుంటున్నాం కనుక అది కూడా ఆనందమయహ కాబట్టి ఐదు పంచకోశాలు లోపలున్నాయి ఇలా చుట్టబెట్టున్నాయి నన్ను అయితే ఇక్కడ శంకర్లు చాలా అమోఘంగా ఒక మాట అంటారు ఇవన్నీ వికారాలు అన్నారు ఏంటండి వికారాలు మయట్టంటే వికారథే అనుకున్నాం కదా మయహ అంటే వికారము మయమంటే ఇంకొక అర్థం కూడా ఉంది ప్రాచుర్యార్థే అంత జలమయమైపోయిందండి అంటే అంత కప్పేసిందని అర్థం కానీ ఇక్కడ అలా కాదు దేహమయం ప్రాణమయం బాగా చూడం అంటే ఏంటని అర్థం కప్పేసి ఉండడం కాదు వికారము వికారార్థే మయహా మయప్రత్యహ మాడిఫికేషన్ అనమాట చేంజ్ ఇప్పుడు మనం బయట నుంచి తీసుకునేది ఒక గాలే కానీ లోపలికి వెళ్ళగానే ఎన్ని మార్పులు అపాన వ్యాన ఉదాన సమాన గాలి సోదరులు పుట్టారు ఇక్కడ తినేది ఇడ్లీయే కానీ అది ఎన్ని రకాలుగా మారిపోయింది రసము రక్తము మాంసము మజ్జ మేధ అస్థి కదా ఎన్ని రూపాలు మారిపోయాయి అలాగనే మనసు ఒకటే రూపాలు వెళ్ళడం వల్ల ఆపిల్పండు మనసు కోతి మనసు గోదావరి మనసు గుండు మనసు ఎన్ని రకాలు వచ్చాయి అలాగని వికారాలు అనమాట అయితే ఈ వికారాలు ఏ రకంగా ఉన్నాయి అనంటే అసలు జాగ్రత్తగా వినండి మీరు గుర్తు వీలైతే చెబుతూ వెళుతున్నప్పుడు రాసేసుకోండి దేహహా ఈ దేహం స్థూల దేహం అదేంటి అన్నమయ దేహం ఇది అదేంటి అన్న వికారోటి వికారము చెందింది మాడిఫికేషన్ మార్పులు చెందింది ఇది ఏమిటండి దీంట్లో ప్రధానమైన వికారాలు ఏమున్నాయండి షడ్భావ వికారా స్థూల శరీరం షడ్భావ కూడుకున్నటువంటిది షడ్భావ వికారై యుక్తం స్థూల దీనికి ఆరు వికారాలు ఉన్నాయట ఏంటి అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షియతే వినశ్యతి ఇది షడ్భావ వికారవత్ ఏతత్ స్తూల శరీరం ఈ స్థూల శరీరం ఏం చేస్తున్నానండి ముందు తల్లి గర్భంలో ఒక రూపం చిన్న క్రిమిగా ఉన్నింది అస్థి జాయతే చూడండి ఒక పిండంగా ధరించి ఒక శిశు రూపం వచ్చి తల్లి గర్భాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చింది లోపలికి వెళ్ళేటప్పుడు కనబడకుండా ఉండే రూపంలో వెళ్ళిపోయిందా బయటకు వచ్చేటప్పుడు హాట్ అనుకుంటే ఇలా వచ్చిందా బోండా ఉబ్బినట్టు ఏంటండి ఇది లోపలికి వెళ్ళేటప్పుడు వీడు చడీ చెప్పుడు లేకుండా కనపడకుండా వెళ్ళిపోయాడు వీడు ఒకవేళ గుర్తుపెట్టుకోండి వీడు తల్లి గర్భంలోకి వెళ్ళేటప్పుడు ఆవిడ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలనుకోండి ఇప్పుడు వాళ్ళందరూ గేటు దగ్గర నిలబడున్నారనుకుంటే అప్పుడు ఆవిడేం చేస్తుంది అందులో ఎంచుకుంటుంది సొట్టోడు పుచ్చోడు సిమ్లోడు గిల్లోడు ఎవడు కాకుండా మాంచి దీని కింద ఓ వీడే నాకు కొడుకు అని ఆ వెయ్యి ముందో పదిహేను వందల మందో రెండు వేల మందిలో వీడు ఎంచుకుని అప్పుడు లోపలికి పంపుతుందనమాట గేటు తీసి అలాగేం లేదే ఎవడో కనబడకుండా రూపమే లేకుండా చడి చెప్పు లేకుండా రంగిమ నిలిపోతున్నాడు వాటిని వెళ్ళిపోయేవాడు ఏం చేస్తున్నాడు అక్కడ రూపాన్ని ధరించి బయటకొచ్చు ఎలా వస్తుందండి ఉబ్బిపోయిన బోండాలాగా వస్తున్నాడు బయటకు రూపమే లేకుండా పోయాడు ఎలా వచ్చాడు జాయతే వచ్చినవాడు ఏమైనా అంతే ఉన్నాడా అడుగున్నారా త్రీ పౌండ్స్ అంతే ఉన్నాడా వర్ధతే పెరుగుతున్నాడు పెరిగి ఏం చేస్తున్నాడు ఇంకా పెరుగుతున్నాడా లేదు ఏమవుతుంది అపక్షీయతే క్షీణించిపోతున్నాడు మళ్ళీ తర్వాతేంటి వినశ్యతి అస్తి జాయతే వర్ధతే విపరిణమతే పరిణామాలు పొందుతున్నాడు అపక్షియతే వినశ్యతి ఇది షడ్భావ వికారవత్ స్థూల శరీరం అన్నమయ దేహ బాగుందండి ఇది కరెక్టే ప్రాణమయం ఏంటండి ప్రాణమయానికి ఏంటండి వికారాలు అంటే బాగా ఆలోచించండి ప్రాణం చక్కగా ఆడుతూ ఎగురుతూ హాయగా ప్రాణ అపాన ఉదాన వ్యాన సమానమనేటువంటి ఈ పంచ ప్రాణం చక్కగా లోపలికెళ్ళి బయటకు వచ్చివన్నీ జరుగుతూ ఉంటే లోపల వికారాలు జరుగుతుంటాయట ఏమిట ఆ వికారాలు అంటే క్షుత్పిపాసా వికారాహ ఆకలి దప్పికలు దేనివల్ల ప్రాణం వల్లే ఆ ప్రాణం వల్లనే ఆకలి దప్పికలు వస్తున్నాయి అర్థమైందండి ఆ ప్రాణమే సరిగా లేదనుకోండి ఆకలి దెప్పికలు ఉండవు అందుకనే ఆ ప్రాణం వల్ల లోపల అగ్ని ఉత్పత్తి అయి టెంపరేచర్ మెయింటైన్ అయ్యి చక్కగా డైజెస్టివ్ సిస్టమ్ కూడా చక్కగా ఇదయ్యి హాయిగా ఉంటుంది ప్రాణం వల్ల ఎప్పుడు గొంత ఆరిపోతుందండి అన్నారు ఆరబెట్టేటువంటి గుణం రెండింటికే ఉంది లోకంలో దేనికి గాలికి నిప్పుకి అంతేనా గాలి కొట్టామనుకోండి ఆరిపోతుంది అలాగ పెట్టి ట్యూబ్ కొట్టామనుకోండి వా ఎయిర్ ఆరిపోతుంది లేకపోతే మంట పెట్టామనుకోండి ఏమైపోతుంది అంటే వేడికి క్షమాయింపు అంతా పోతుంది కాబట్టి గాలి నిప్పు ఇది రెండే ఆర్పగలిగింది దేన్నైనా సరే అలాంటి నా నాలికంత గొంత ఆరిపోతుందండి అంటే ఏమనర్థం అక్కడ అగ్ని ప్రాణం ఉంది అనర్థం అర్థమైందండి కాబట్టి ఈ ప్రాణం అనేటువంటిది శరీరాన్ని చల్లబడనివ్వకుండా అందుకనే చల్లబడిపోయింది అనుకోండి కట్టెలాగా ఉచి లా రాపిడి చేస్తారు ఆ రాపిడి చేసినప్పుడు ఏమవుతుంది అగ్ని ఉత్పత్తి అవుతుంది శరీరానికి కొంత టెంపరేచర్ వస్తుందని కాబట్టి ఆ ప్రాణం అనేటువంటిది ఏం చేస్తుంది రగులుస్తుంది అగ్నిని ఊదుతూ ఉంటే ఏమవుతుంది అక్కడ అగ్ని రగులుతుంది అలాగనే ప్రాణాయామం చేయడం వల్ల శరీరానికి కావలసిన టెంపరేచర్ నైంటీ ఎంత ఫోర్ 98.4 ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ అంతేనా ఏంటి ఫారెన్ హీట్ అండి బాబు సెల్సియస్ అంటే ప్రకృతిని కొలిసేది బయట ప్రకృతికి సెల్సియస్ మనకు ఫారెన్ హీట్ దేహానికి టెంపరేచర్ వేరేదానికి నీళ్లు అవన్నీ కూడా ఎంత టెంపరేచర్లో మరిగింది ఏంటనేది చూడడానికి కాబట్టి ఈ అగ్ని ఈ వాయు ఇదే ప్రాణశక్తి వల్ల ఈ వికారాలు ఏంటి క్షుత్ పిపాస ఆకలి దప్పిక ఈ వికారాలు దానికి వస్తాయి ప్రాణమయ దేహం వల్ల సరేనండి బాగుంది అన్నమయ దేహానికేమో షడ్భావ వికారాలు ప్రాణమయ దేహానికేమో క్షుత్పిపాసాది వికారాలు మనోమయ మనోమయానికి ఏమిటండి వికారము మనోమయ ఏంటండి మనోమయానికి వృత్తి విశేష్యాత్మకం కదా మనస్సు మనస్సు అంటే ఏంటి వృత్తి వృత్తి అంటే ఏంటి వృత్తి అంటే ఏంటి వస్తువుల్ని తీసుకొచ్చి ఆ వస్తువుల్ని మనకు తెలియజేస్తుంది దాన్ని పంపించేస్తుంది ఇంకో వస్తువు తెస్తుంది కాబట్టి ఇది వృత్తి విశేష ఇది ఏం చేస్తుందండి సంకల్ప వికల్ప రాగద్వేషాది వికారా మనోమయ ఈ మనోమయానికి ఒక వికారం ఉంది సంకల్పించడం వికల్పించడం రాగము ద్వేషము ఇవన్నీ కూడా మనస్సుకుంటుంది విజ్ఞానమయం ఇదేంటండి బాబు విజ్ఞానమయ ఏంటి బుద్ధి విశేష విజ్ఞానమయం దాంట్లో ఏంటి విశేషం బుద్ధి విశేష ఇక్కడ ఏంటండి ఈ బుద్ధి విశేషం దీనికేంటి వికారాలు కర్తృత్వ భోక్తృత్వ వికారా నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను నేను చూస్తున్నాను అంటున్నాడు చూసారా అది వికారాలు దేహమేమో అన్నమయ విశేషం బాగా ఆలోచించింది అన్న విశేషం ఈ దేహం దానికి షడ్భావ వికారాలు ఉన్నాయి ప్రాణానికేమో వాయు విశేషం ప్రాణమయానికి దానికేంటి క్షుత్పిపాసాది వికారాలు ఉన్నాయి మనోమయానికేమో వృత్తి విశేషం దానికి సంకల్ప వికల్ప రాగద్వేషాలు అనేటువంటి ద్వంద్వాలన్నీ దాని వికారాలు విజ్ఞానమయానికేమో బుద్ధి విశేషం దాంట్లో దాంట్లో ఏంటి వికారాలు కర్తృత్వ భోక్తృత్వాది వికారాలు ఆనందమయానికి బాగా ఆలోచించండి ఆనందమయ ఇక్కడ ఏంటి విశేషం అజ్ఞాన విశేష దీంట్లో ఏముందండి అజ్ఞానం అదేంటండి అజ్ఞానం అంటున్నారు అంటే మీరు నిద్రపోయినప్పుడు ఆనందంగా ఉన్నారు కదా ఏం తెలిసింది మీకు అక్కడ ఏమీ తెలియలేదండి అదే అజ్ఞానం అక్కడ విశేషం ఏంటి అజ్ఞానం అందువల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి విజ్ఞానమయం యొక్క విశేషమేంటి అజ్ఞాన ఆనందమయానికి ఆనందమయానికి విశేషమేంటి అజ్ఞాన మరి అక్కడ వికారాలేంటి ప్రియా మోద ప్రమోదాహ వికారాహ ప్రియా మోద ప్రమోదములు బాగా ఆలోచించండి అదే వికారాలు అక్కడ ప్రియా మోద ప్రమోదం అంటే ప్రియము అంటే నాకండి అబ్బా గోదావరికి వెళ్ళి స్నానం చేయాలండి బాగా కోరికగా ఉందండి ఇష్టంగా ఉందండి ప్రియం బాగా సరే తీసుకెళ్దాం ఇక్కడ నుంచి కారెక్కించుకుని గోదావరి కనిపిస్తుంది అక్కడ బా ఇదే కదండి గోదావరి అవును బా మోదం అంటే వాడి యొక్క ఇష్టం ఇప్పుడు నెరవేరబోతుందనమాట అందుకని అది మోదం బాగా ఆలోచించండి ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ పోలీసు పలకం మొత్తం నిలబడిపోయి ఎవడు వెళ్ళడానికి లేదు ఇక్కడ వన్ ఫార్టీ అక్కడ ఎవడు వెళ్ళడానికి లేదంటే కింద పడిపోతుంది మళ్ళీ అయ్యయ్యో ఎంత అనుకుని వచ్చామండి స్నానం చేయలేకపోయామండి కనీసం వెళ్ళి నీళ్ళని చల్లుకొని కుదరదు అక్కడికి వెళ్ళడానికి కూడా వీల్లేదు మోదం పోయింది ప్రియత్వం పోయింది అన్ని పోయింది ఇంకా మనిషి దుఃఖపడిపోతాడు ఈ కేవలం ప్రియము మోదం అవ్వాలి మోదం ఏమవ్వాలి ప్రమోదం అవ్వాలి అప్పుడే వాడికి పరిపూర్తి అప్పుడేంటి దిగాడు కారు శుభ్రంగా బట్టలన్నీ మార్చుకున్నాడు అక్కడికి వెళ్ళాడు సంప్రోక్షణం చేసుకున్నాడు ఆచమనం చేశాడు లోపలికి వెళ్ళి గంగేచే మునైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింగురూ అనుకుంటూ లోపలికి దిగాడు హాయిగా స్నానం చేస్తున్నాడు ఇప్పుడేంటి అబ్బా ఆహా ప్రమోదహ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎంతసేపు ఉంటాడు అక్కడ వాడి కోరిక కదా గోదావరిలో స్నానం చేయాలి ఉంచేయండి మధ్యాహ్నం దాకా ఇది కాళ్ళు చేతులు కట్టేసి అందులో పెట్టండి నీకు చాలా ఇష్టం అన్నావు కదా దిగు మధ్యాహ్నం పదకొండు అండి వెళ్ళిపోదామండి ఉంటరా నీకేం బుద్ధి లేదా పన్నెండున్నర ఒంటి గంటన్నర రెండున్నర మూడు ఎంతసేపు బయటకు వచ్చేస్తాడు కదా కాబట్టి దాని అందుకనే వికారం అన్నారు ప్రియా మోద ప్రమోదము ఇది కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వస్తువు నుంచి దూరం అయిపోయే దూరం అయిపోతాం మళ్ళీ బయటకు వస్తాడు బయటకు ఇవ్వండి స్వామీజీ పన్నెండున్నర అయిందండి ఆకలిస్తుందండి ఇదన తిందామండి ఏం కావాలి మంచి వెజిటబుల్ పులావ్ వేడివేడిగా అన్ని వెజిటబుల్స్ వేసి గ్రీన్ పీస్ అన్నీ వేసి వెజిటబుల్ పులావ్ అలా పొడి పొడిగా ఉండి మంచి రైతా వెజిటబుల్స్ అన్ని కట్ చేసి రైతా అలాగనే ఒక టమాటో చట్నీ పిక్కుల్ పెరుగు చాలండి ఇంకేం వద్దు అది ఉంటే చాలా రాజమండ్రిలో చూడు ఎక్సలెంట్ నీకు ఇస్తాను అనగానే వాడికి నోట్లు ఊహించుకుని కొంత ప్రియా నాలుగంతా ఒకలా ఉంటుంది ఇప్పుడు తీసుకెళ్ళాం వాడిని కూర్చోబెట్టాం పెడుతున్నాం అది చూశాడనమాట మోదహ వాడి కళ్ళు చూడాలి పైకి వెళ్ళిపోయి అని చూడ మోదహ ఇప్పుడు తినండి అన్నా తింటున్నాడు ఏంటిది అబ్బా ఇంక అసలు చెప్పలేవండి తింటున్నాడు తింటున్నాడు తింటున్నాడు తింటున్నాడు నేను అన్నాను బాగుందే ఆ బాగుందండి ఏ ఇంకో ప్లేట్ పట్టరా ఎందుకండి బాబు ఇది ఏ పెట్టు బలవంతంగా వేస్తున్నాడు అన్నమాట రెండో ప్లేట్ కూడా బాగుందా బానే ఉందనుకోండి ఇంకో ప్లేట్ పట్టరా ఓయ్ బాబాయ్ వద్దు బాబు ఇందుకు ఈ ప్రమోదం ప్రమోదం కాదు ప్రమాదం అయిపోతే బాబు ఇక్కడే తేడాలు జరిగిపోతాయి మొత్తం చూడండి వికారాలు తిన్నాడు కడుపు పీకల దాకా తినేశాడు స్వామీజీ రెండు ప్లేట్లు బా ఎక్కువండి బాబు మీరు ఇలా పెట్టేస్తారు ఇంత ప్రేమించేస్తారు మీరు సరే ఓకే మంచిది అన్నీ తాగాడు పెరుగు విరుగు పుచ్చుకోండి అంత నెక్స్ట్ స్వామీజీ మొత్తుగా ఉందండి పడుకోవాలనిపిస్తుంది చక్కగా తక్కువ ఏసీ పెట్టి మంచి పరుపు తలగడ రూమ్లో ఎవరు ఉండకూడదు హాయిగా అక్కడ ఉంటే బాగుంటుంది అవునా మంచి రూమ్ తెప్పిస్తా గెస్ట్ హౌస్ ఎక్సలెంట్ ఉందండి అలాగా రివర్ వ్యూ బ్రహ్మాండంగా ఉంటుంది హా వెళ్ళిపోదామండి ప్రియా ఆ గెస్ట్ హౌస్ చూశాడు బా తలుపుల దగ్గరికి కారు వెళ్ళగానేంటి ఆహ్ వెరీ గుడ్ మోదహ లోపల తలుపు తీసుకుని పరుపు మీదకి వెళ్ళాడు అన్నీ చూసుకున్నాడు ఆహా పడుకున్నాడు ప్రమోద సరే రెండు గంటలైంది మూడయింది నాలుగు అయింది నాలుగున్నర అయింది లేచాడు బా స్వామీజీ అసలు ఎంత బాగుందో ఏంటి చెప్పు నెక్స్ట్ టీ ఉంటే బాగుంటుంది రుచి రంగు సువాసన మూడు గులాబీలు సరే నీకు అసలు ఎలాంటి టీ అంటే అసలు ఇరానీఛాయ్ చాయ్! నువ్వు ఎప్పుడైనా తాగావా తలకాయి తాగితే ఎలా ఉంటుంది అవునా కొద్దిగా కడుపురం అది తాగితే మంచి అబ్బాయి అన్నీ ఇదైపోతుందిరా సరే అయితే తెప్పించండి దగ్గరకు వస్తుంటే ఆ గదిలోగా వాసన మోదహ కప్పు తీసుకున్నలా తాగుతున్నాడా బహ్ ప్రమోద అంటే ఇప్పుడు నేను చెప్పిన ఉపమానాల్లో మీరు ఒక్కటి గుర్తించి ఉండాలి గోదావరిలో స్నానం చేస్తే చాలండి అనుకున్నాడు అంతవరకు ఆగాడా అందులో ప్రియామోద ప్రమోద వృత్తులు అయిపోయిన తర్వాత ఆకలిగా ఉందండి తింటే చాలండి అన్నాడు ప్రియామోద ప్రమోద వృత్తులు తిన్న తర్వాత ఊరుకున్నాడా లేదండి పడుకుంటే బాగుంటుంది మంచి గెస్ట్ హౌస్ ప్రియామోద ప్రమోద వృత్తులు తర్వాత లేచిన తర్వాత అన్నీ అయిపోయింది ఇంకా ఖాళీగా ఉండొచ్చు కదా లేదండి ఛాయ్ కావాలని మంచిది ప్రియామోద ప్రమో కాబట్టి ఈ లోకంలో మనం ఏంటి ప్రియామోద ప్రమోదం అనేటువంటి వృత్తులతోటే ఈ అనుభూతుల్ని పొందుతున్నాం వికారాలు ఆనందమయ కాబట్టి పంచకోశాలు కూడా అన్ని వికారాలతో కూడుకుంది అన్ని భావాలతో కూడుకుంది కానీ ఆత్మ ఉందే నేను అనేది నిర్వికారే వికారాలు లేంది ఏ గుణములు లేనిది నిర్గుణ ఇంకేంటి నిరంజన అంటే ఏది అంటదు ఏ స్పర్శ లేదు అది ఎలా ఉంది సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ కేవలమై సాక్షి మాత్రమే అలా ఉంది బాగా చూడండి దానికి దేహ వికారాలు లేవు ప్రాణ వికారాలు లేవు మనోమయ వికారాలు లేవు విజ్ఞానమయ వికారాలు లేవు ఆనందమయ వికారాలు లేవు ఎందుకని అన్నం నేను అన్నమయం నేను కాను ప్రాణమయం నేను కాను మనోమయం నేను కాను విజ్ఞానమయం నేను కాను ఆనందమయం కూడా నేను కాను ఎప్పుడైతే ఆనందమయం నేను కాను మరి ఏంటండి నేను ఇంకో కోశ్చన్ లేదు ఆనందోస్మి ఆనందోహం నేను కేవలం ఆనంద స్వరూపాన్నే ఆనందమయం కాను అందుకని ఎలా చెప్తున్నారండి ఆనంద స్వరూపమని మీరు చూడండి ఏదైనా మీకు ఇష్టమైనది మీకు దొరికింది కళ్ళు మూస్తాం బా అంటాం ఎందుకు మూయాలి దాన్ని చూసి అనుభవించాలి కదా లోపలుంది ఆనందం స్వరూపం ఇది కేవలం నిమిత్తం అంతే కాబట్టే కళ్ళు మూసుకుని లోపల ఆనందాన్ని పొందేస్తున్నాం మనం ఆనందం బయట పొందట్లేదు శరీరానికి తగులుతుంది ఆనందం లేదు కంటికి ఆనందం కాదు లోపల వాడిది అందుకనే కళ్ళు మూసేస్తున్నాం మనం బాగా ఆలోచించండి ఏ సుఖమిచ్చేటువంటి ఏ పదార్థానైనా అది స్త్రీ అయినా పురుషుడైనా లేకపోతే ఒక పరుపైనా లేకపోతే ప్రకృతి అయినా అలా చూసి కళ్ళు మూసేయడంలో కారణం ఏంటని అంటే ఇది కేవలం ఒక ఉపాధి ఇది ఒక పదార్థం నిమిత్తం మాత్రమే నేను కూర్చునేదానికి ఒక పీట ఎలా ఒక నిమిత్తమో అలాగనే భోజనం చేయడానికి పీట వేశారనుకోండి అదేనా కాకలి తీరుస్తుందా తీర్చదు కేవలం నేను కూర్చునేదానికే అది అలాగని ఇక్కడ కూడా ఆనందానికి ఇది కూడా ఒక నిమిత్తాలే ఇది కూడా పదార్థాలే ఆనందం ఏమిటి నాది నేనై అందుకనే సచ్చిదానందోహం సత్ చిత్ ఆనంద ఆ సత్ చిత్ ఆనందమే ఈ పంచకోశాలని తెగి తెగేస్తుంది ఆ వాక్యం సత్ అంటే ఏంటి ఎల్లప్పుడూ ఉండేది బాగా చూడండి ఈ దేహం ఎల్లప్పుడూ ఉండదు ప్రాణం ఎల్లప్పుడూ ఉండట్లేదు మనసు ఎల్లప్పుడూ ఉండట్లేదు బుద్ధి ఎల్లప్పుడూ ఉండట్లేదు ప్రియామోద ప్రమోద వృత్తులు ఎల్లప్పుడూ ఉండట్లేదు ఇవన్నీ పడిపోతున్నాయి కాబట్టి అవన్నీ అసత్యములు నేనెవరిని సత్ నేను ఎప్పుడు ఉన్నాను బాగా చూడండి ఇక రెండోది చిత్ చిత అంటే చైతన్యం ఈ శరీరం జడం ప్రాణములు జడం మనసు జడం బుద్ధి జడం ప్రియామోద ప్రమోద వృత్తులు కూడా జడం నేనొక్కనే చైతన్యము ఇవన్నీ జడాలే నేను చైతన్యం కనుకుని ఇవన్నీ కదులుతున్నాయి తిరుగుతున్నాయి ఆలోచిస్తున్నాను విచారణ చేస్తున్నాను ఇవన్నీ చేస్తున్నాను నా చైతన్యమే వీటన్నిటికీ అంటే ఇలా బ్రతుకుతున్నాయి ఇవన్నీ ఇలా ఉన్నాయి తర్వాత ఆనంద ఏదైతే సత్యమై ఉందో శాశ్వతమై ఉందో ఏదైతే చైతన్యమై ఉందో అదే ఆనందంగా ఉంటుంది జడము ఆనందంగా ఉండడానికి లేదు జడంలో సుఖం ఉంటుందో దుఃఖం ఉంటుంది ఏం అది జడమది ఎరుకలేనిది చైతన్యం లేదని అంటే ఎరుక శాశ్వతము కానిది కాబట్టి అది ఆనందంగా ఉండేందుకు వీలది ఏ అనుభవము లేదది తటస్థం కానీ నేనెందుకు ఆనందం సత్య చిద్రూపక తస్మాత్ ఆనంద కాబట్టి ఈ సృష్టి ఏది కూడా ఈ ప్రకృతి ఏది కూడా సత్యం కాదు ఒక క్షణం ఇంకో క్షణం మారిపోతుంది చిద్రూపకంగా జడమిది అందుకనే మారిపోతుంది ఎరుక లేదు దేనికి ఏదైతే సత్యము కాకుండా మార్పు చెందుతూ ఉందో ఏదైతే ఎరుక లేకుండా స్వయం లేకుండా జడమై ఉందో ఆధారపడిందో అది ఆనందము దుఃఖము ఈ అనుభవాలు దాంట్లో ఉండదు బాగా కాబట్టి ఇక్కడ ఈ సృష్టి సత్యము కాదు ఇది చిద్రూపము కాదు ఇది ఆనందము కాదు ఇది ఏమీ కాదు కానీ సర్వము తానైన వాడెవ్వడు చూడండి సర్వము తానైన వాడు సత్యము వాడే చిద్రూపము వాడే కాబట్టి ఆనంద స్వరూపము వాడే అవునండి మరి ఇదంతా కేవలం ఒక కల్పన రచన మరి సర్వము తానైనా వాడంటే ఎలా ఉంటాడండి సదా సర్వగతో ప్యాత్మా నవత్ర బుద్ధావేవాసేత స్వచ్చేషు ప్రతిబింబవత్ సదా సర్వగత అవి ఆత్మ అంతటా ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాను నేను ఒక చోటని కాదు సర్వము తానైన వాడు అవునండి ఎలా స్వామీజీ నేను నేనేమనుకున్నానంటే సరే నేనిప్పుడు ఈ శరీరం కాదు తెలిసిపోతుంది ఇది డీకే అయిపోతుంది ఇది మార్పులు చెందుతున్నాయి రేపు కాల్చేస్తారు ప్రాణం కూడా శరీరం ఉన్నంత ప్రాణం ఎక్కుతుంది దిగుతుంది అది పోతుంది అలానే మనోబుద్ధులు కూడా ఇంకా తర్వాత పనిచేయవు ఎందుకంటే రాత్రి పడుకున్నప్పుడే నిద్రలోనే పడిపోతున్నాయి ఇంకా చచ్చిన తర్వాత మట్టుకుంటాయా కాబట్టి దేహం నేను కాదు ప్రాణం నేను కాదు ఇంద్రియాలు నేను కాను మనోబుద్ధులు నేను కాను నేను ఏదో వీటన్నిటికంటే వేరుగా ఉన్నాను కానీ అది నాకు తెలియట్లేదు అనుకున్నానండి ఇంతవరకు ఇందులోనే ఎక్కడో మూలలో ఉన్నాను వెతికి పట్టుకోవాలి ఎక్కడో పోంగుట్టుకున్నాను వెతికి పట్టుకోవాలనుకున్నాను ఆహా ఇప్పుడు అలా కాదనమాట బాగా చూడండి నేను ఇందులో ఎక్కడో మూలలో ఉన్నాను అనేవాడెవడండి వాడేరా ఆత్మ మరి వాడు ఎక్కడ పడిపోయినాడండి పడిపోయిన వాడు మాట్లాడతాడా చెప్పండి మూలకి వెళ్ళిపోయినవాడు మాట్లాడతాడా లేదు వాడు మాట్లాడుతున్నాడంటేంటి తెతున్నాడు దేహం నేను కాదండి ప్రాణం నేను కాదు ఇంద్రియాలు నేను కాదు మనస్సు బుద్ధి ఇవేవి నేను కాను నాకు బాగా ఇప్పుడు అర్థమవుతుంది కానీ నేనెవరో నాకు తెలియట్లేదు ఎక్కడో పడున్నానంటున్నాడు ఎక్కడో పడునానండవేంటి ఆ పిచ్చివాడా ఇవన్నీ చెబుతున్నావు ఇవన్నీ ఏది కాదంటున్నావు ఇవన్నీ అసత్యములు ఇవన్నీ జడాత్మకములు దీంట్లో ఏ అనుభవ వైద్యము లేదు ఇవన్నీ పదార్థ ఇవి రచన కల్పన ఊహ ఇవి ఒక కాలంలో పుడుతుంది ఇంకో కాలం నశిస్తుంది అనిత్యం అన్నీ చెబుతున్నావు కానీ నువ్వెవరు అదేనండి అదొక్కటి చెప్పేస్తే వెళ్ళిపోతానండి అందుకని వెళ్ళిపోకూడదనే చెప్పట్లేదు రేపు చెప్ప